నర్మణా న ప్రజయాధనే త్యాగే నైకే అమృతమానశు అరేణ నా కహితాయా విభ్రాజతే తదయో విశంది వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాతయ శుద్ధ సత్వా్రహ్మలోకే పరాంతకాలే పరామృత పరిముచ్చింది సే దహక్రీపం పరమేష్మూతం ఎత్పుండరీకం పురమధ్య సద్గుతి దహక్రగనం విశోకస్తస్యదంతస్తపాసి వేదాదౌ స్వర ప్రోక్ ప్రతిష్టి తృతిలీన పర సమేశరీమరహంస పరివ్రాజగాచార్యవర పదవాక్య ప్రమాణపారావారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణ్యానసమాధ్యష్టాంగపశ్శ్చక్రవర్తీ అనా వివిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్తర్శనస్థానాచార్యా व्याख्यान सिंहासनाधी सकल निगमागमसार हृदया सांघ्यत्र प्रतिदका वैदिकवर्तकातंत्रस्वतंत्र आदिराजधानी विद्यानगरमहाराजधानी కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశుంగురవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాద పద్మరాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురుకర కమల సంజాతీమద్గురు శ్రీమద్భారతీర్థమహాస్వామినా తత్కరకమసీమద్గరు శ్రీ విదు శరారతీమహాస్వామినా దివ్యశ్రీచరణారవిందో సాంగ ప్రణామా గురుణుర్ గురుర్దే మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ జావీ తీర్థం విద్యాతీర్థం వివేకినాఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేనం వందే వేదాంత తత్వం విదుశేఖర భారతిస్వేషేక్తి సమన్వితే భయభ్య్రాహి దేవి దుర్గే దేవి నమోస్ నమో బ్రహ్మణ్యదేవాహ్మణిత జగద్ధి కృష్ణాయ గోవిందాయ నమో నమ ంతరాయతిమిరుపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వుషికుజరం ముఖే మన్మహేకిమీ దిలం మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణా శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధి సన్నిధి క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్షమాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థ వివ సంపృ వాగ ప్రతిపత్త పితర వందే పావతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణాం నిధయేవిద్యాం దక్షిణాూర్త నారాయణ సమారభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్యరం చైవనరుత్తమం దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరేత్ యజ్ఞే అచ్యుతోవిందనంతకేశోషీకేశ వాసునస్తు ప్రణతక్లేశనాశాయ తోత్రవేత్రైకపానే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీతేత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ దేవాధే యాగే విప్రా ీయాం సిద్ధిం హ్వాయం హాయం యం సిధ్యంతి స్కందం దంబ్రమణ్యోం సుబ్రహ్మణ్యోం యో వై స్కందృష్ఠ శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారాథం ప్రాహస్మెత్బ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం శివాయరవే నమ ్రీవిష్ణు నమ శివాయ మ <tries> నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ వాసుదేవస్వరూపమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగద్గురువుల అనుగ్రహంతో పరమేశ్వరి కటాక్షంతో కృష్ణకృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నేను రోజున పదవ అధ్యాయం విభూతయోగం అని చెప్పుకుంటూ ఉన్నాం విభూతిని విభుని కలిపి చూడడమే విభూతి యోగం యొక్క ప్రత్యేకత విశ్వాన్ని చూస్తున్నంతసేపు ఇందులో ఈశ్వరుని అస్తిత్వాన్ని మనం ఎలవెళ్ళలా మనస్సులో గుర్తుపెట్టుకుంటే అది విభూతిగా దర్శనమిస్తుంది ఈశ్వరుణ్ణి కలుపుకుని ప్రపంచాన్ని చూస్తే విభూతి ఈశ్వరుణ్ణి విస్మరించి ప్రపంచాన్ని చూస్తే సంసారం అందుకు విశ్వాన్ని ఈశ్వరస్వరూపంగా చూడడానికి పనికొచ్చే యోగమే విభూతి యోగం ఇందులో ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క గొప్ప వస్తువుని చూపించి అందులో గొప్పతనాన్ని నేనే భగవాను పరి చెప్తూ ఉన్నాడు నిన్న మనం చెప్పుకున్న వాక్యాన్ని మరొక్కసారి స్మరించి కొన్నింటిలో చూస్తూ ఆ అభ్యాసం వల్ల అన్నింటిలో చూడడం తెలిసి తర్వాత అన్నింటికే అతీతమైన పరమాత్మను పొందడమే విభూతి క్రమము ఇందులో విశేషమైన విభూతులు మనం చెప్పుకున్నాం ఆదిత్యునిలో విష్ణువుని అని మొదలు పెట్టుకుని భగవానుడు అనేకమైన విభూతులు చెప్తున్నాడు ఈ విభూతుల స్మరణ మనల్ని చేస్తున్నది బృహత్సామ తాం గాయత్రీ ఛందసామహం మాసానం మార్గశీర్షోఘం ఋతూనా కుసుమాకర సామగానములు అని వేదములో ఏవైతున్నాయో ఆ సామలలో బృహత్సామ యొక్క స్వరూపము అంటే రథంతరము దేవవ్రతము ఇలాంటి సామములు ఉన్నాయి కొన్ని అందులో బృహత్సామ సర్వోత్కృష్టమైనది గాయత్రి ఛందసామహం వైదిక ఛందస్సులు కొన్ని ఉన్నాయి త్రిష్ప్పు అనుష్ప్పు ఉష్ణిక్కు పంతి ఇవన్నీ బృహతి విరాట్ అనివన్నీ ఛందస్సులు ఆ ఛందస్సుల్లో గాయత్రి నా యొక్క స్వరూపం మాసాలలో మార్గశీర్ష నా యొక్క స్వరూపం ఋతువుల్లో వసంతము నా యొక్క స్వరూపము ద్యూతం చలయతామస్మి తేజస్ తేజస్వి జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం చలయతాం ద్యూతం అంటే వంచన చేసేవాటిలో జ్యూతముని నేను అన్నాడు అంటే జ్యూతంలో కానుక వంచన ఉంటుంది అదొక కళ ఆ కళల్లో వంచన చేసే వాటిలో జ్యూతమైన స్వరూపం అంటే వంచనా శిల్పం ఎక్కువగా గొప్పగా కనబడేది జీతంలో కనుక అది విభూతి చెప్పాడు అంటే విభూతుల గురించి చెప్పేటప్పుడు కొన్ని రాజస పదార్థాలు కొన్ని తామస పదార్థాలు కూడా చెప్తున్నాడు అంటే మూడు ఉంటాయి లోకంలో అయితే ఇక్కడ జీవితం ఆడే పద్ధతి ప్రకారంగా మంచో చెప్పబడుతుంది కానీ జీవితం అనే కళ ప్రకారంగా దాన్ని చూస్తే దాని గొప్ప దానికి మరి రామాటకు విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం యొక్క మరొక స్వరూపం రుద్ర నమ్మకం ఇదంతా రుద్ర నమ్మకం ఈ రెండింటి యొక్క యోగమున స్వరూపమే అక్కడ చెప్పబడుతుంది అందులో తస్కరానాం పతయనమ స్థేనానాం పతయే నమహ ఇవన్నీ ఉన్నాయి వంచతే పరివంచతే స్థాయునాం పతయేనమహ అక్కడిది అర్థం చేసుకుంటే చాలు అంటే వంచనా శిల్పం కూడా అని భగవత్ స్వరూపమేట ఎందుకంటే వంచే వల్ల వచ్చే పరిణామాలు బట్టి మనం చెడ్డంటున్నాం కానీ ఇప్పుడు వంచనా శిల్పం చాలా గొప్పదండి ఇక్కడ దానికో తెలివితేట్లు ఉండాలి చూస్తూ ఉండగానే కనిపెట్టకుండా తీసేసాడంటే దానికి గొప్ప శిల్పం ఉంది అందుకే ద్యూతం అంటే తామస పదార్థాల్లో రాజస పదార్థాల్లో కూడా విభూతిని చూపిస్తున్నాడు ఇక్కడ అలాగే నేను జ్యూతాన్ని ఉపాసిస్తా అని వెళ్ళొద్దు ఇక్కడ ఆ శిల్పాన్ని చూడాలి ఇక్కడ దాన్ని ప్రత్యేకంగా చెప్పడం ఇక్కడ ఒక్కొక్కదాని ప్రత్యేకత తేజస్ తేజస్వి నామహం తేజస్సు అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉన్నాయి వర్చస్సు మొదలైనవి వర్చస్సు కలవారులో వర్చస్సు నేను ఉన్నాడు వర్చస్వి అంటే మంచి తేజస్సు కలిగిన వాడు వాటిలో వర్చస్సు నేను అంతేకాదు తేజస్సు అంటే పరాక్రమం అని కూడా అర్థం ఉంది పరాక్రమ సాలు ఆ పరాక్రమ రూపంలో ఉండేది నేను పరాక్రమం చాలా అవసరమే దాని విభూతి దానిది దుష్టుడికి పరాక్రమం ఉంటుంది శిష్టుడికి పరాక్రమం ఉంటుంది రావణాసురుడిది పరాక్రమమే రాముడిది పరాక్రమమే పరాక్రమం అనే గుణం గొప్పదే కానీ అది ఉత్తముల్లో ఉన్నప్పుడు లోక కళ్యాణానికి ఉపకరిస్తూ అలాగే జీతాదులతో కూడా దుర్మార్గుని జయించవచ్చు ఉదాహరణకు నలచక్రవర్తి జీవితంలో ఓడిపోయాడు కలి వల్ల మొత్తం రాజ్యం కోల్పోయాడు మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ ద్వాపరుణ్ణి పిలిపించి జూతంతోనే అతను ఓడించాడు తెలుసుకోవాలి ఎందుకంటే అప్పుడే అక్షవిద్య చేతిలోకి వచ్చేసింది ఆ అక్షవిద్య చేతిలోకి రావడంతో ఓడించగలిగాడు అప్పుడు మరి జూతమేగా అంటే దాని వినియోగం బట్టి దాని మంచి చల్లి చెప్పాలి కానీ శిల్పం రీత్యా అందులో భగవద్ విభూతి ఉన్నది జయోస్మి ఇక్కడ ఫలానాదాన్లో అని చెప్పకుండా జయము నేను అన్నాడు అంటే జయం భగవంతుని యొక్క స్వరూపం అందుకని మరొక పేరు జిష్ణుహు అని ఒక పేరు అంటే జయశీలహ అర్థం ఇక్కడ జయము అంటే ఇక్కడ భగవత్వాలు వారు అంటారు జేతలలో జయముని నేను అన్నాడు జయించిన వారిలో జయమనేది ఆయన వ్యవసాయోస్మి వ్యవసాయం నా యొక్క స్వరూపము అన్నాడు వ్యవసాయం అంటే నిశ్చయము ఒకటి ప్రయత్నం అనొకటి రెండు అర్థాలు ఉన్నాయి ప్రయత్నం భగవత్ స్వరూపం అదేవిధంగా నిశ్చయమైన బుద్ధి భగవత్ స్వరూపం అంటే నిశ్చయాత్మక బుద్ధి కలవారిలో నిశ్చయాత్మకమైన బుద్ధిని నేను సత్వం సత్వవతామహం సాత్విక పురుషుల్లో ఆ సాత్విక భావన నాదే అన్నాడు అంటే శుద్ధ సత్వస్వరూపం చాలా గొప్పది ఎందుకంటే సత్వగుణం వల్లనే జ్ఞానం లభిస్తుంది కనుక అలాంటి సత్వము నేను అన్నాడు సత్వనాంపతయే నమ ఆ రుద్ర నమకలో ఉన్నటువంటి భావమే ఇందులో గోచరిస్తూ ఉంటుందండి ఆ రుద్రుడైన కృష్ణుడైనా ఒకటే అందుకే తర్వాత అశ్వమేధ పర్వంలో ఆ రుద్రుని తత్వాన్ని మళ్ళీ కృష్ణుడు బోధిస్తాడు ఆ భేదభావన భారతమంతా పరచుకుని ఉంటుంది శ్రీ విష్ణురూపాయ నమశివాయ వృష్ణీనా వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ వింటున్నాడు ఎవడు అర్జునుడు ఆయనతో చెప్తున్నాడు యాదవుల్లో వాసుదేవుణ్ణి నేను పాండవుల్లో ధనంజీవుని నేను అన్నాడు ఇక్కడ అర్జునుడు ఎంత పొలకించిపోవాలండి నివ్వు నా విభూతులైన ఆయన అన్నాడు ఇక్కడ పాండవులు ఒకటి నువ్వు ఒకటి పాండవుల్లో అర్జునుడిని నేను అన్నాడు ఇక్కడ ఆ మాట వింటున్నాడు అర్జునుడు ఆయన విభూతి ఆయన విభూతి కనుకనే ఆయన జ్ఞానం గ్రహించగలిగాడండి ఈశ్వరుని యొక్క అజ్ఞానం బుద్ధి జ్ఞానమసమ్మోహ అది ఆయన విభూతి అది ఎవళ్ళో ప్రకాశిస్తుందో వాడు ఆయన గ్రహించగలడు అది ఇల్లు ఉన్నది అర్జునుడులో అంటే అర్జునుడు ఎటువంటి ఉత్తమాధికారో తెలుసుకోవాలి ఇక్కడ అటువంటి గనక పాండవుల్లో ధనంజయుడిని నేను వృష్ణి వంశంలో వాసుదేవుడిని వృష్ణి అంటే యదు అంధక భోజ వృష్ణి ఇవన్నీ కలిపి మనం యాదవ వంశం అంటాం అందులో వృష్ణి వంశానికి చెందినటువంటి వాడు కృష్ణపరమాత్మ అందుకు వృష్టివంశీకుల్లో వాసుదేవుణ్ణి నేను అన్నాడు ఎందరందరో మహానుభావులు ఉన్నారు ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ దేవతాంశలు పుట్టారు అందులో వాసుదేవుడు పరిపూర్ణమైన నారాయణుడు గనక ఆయన విభూతి అందుకే వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ ఈ మాట భారతం పరిశీలించవలసిన అంశం ఇక్కడ ఎందుకంటే భారత కథ నిర్వహిస్తున్నది నరనారాయణులు మరో రాదు నరుడు అర్జునుడు నారాయణుడు కృష్ణ పరమాత్మ ఆ నరనారాయణుని ఎల్లవేళన నమస్కరించుకోవాలి నారాయణని నమస్కృత్య నరంజీవ అనోత్తమం ఇద్దరే నమస్కరించుకుంటున్నాం ఇద్దరి వల్లే గీతం అనుకు వచ్చాం ఈ మాట అనేక చోట్ల నరనారాయణుల గురించి చెప్తూ అడ్ కృష్ణుడు చెప్తాడు నువ్వే నేను రాని అయినా భారతంలో కృష్ణుడు చెప్పిన మాట నరస్థమసి దుర్దర్ష హరిర్నారాయణోహ్యహం కాలే లోకమిమం ప్రాప్త నరనారాయణౌషి అనన్య పాార్థ మత్తస్థం త తత్తశ్చాహం తథే ఇవచ నావయోరంతరం శఖ్యం వేదితు భరతశ నువ్వు నరుడివి నేను నారాయణ్ణి హరి అయిన నారాయణ్ణి మనిద్దరం ఒకనొక కాలంలో నరనారాయణులను ఋషులుగా ప్రకటింపబడ్డాం ఆ ఋషి స్వరూపులమైన మనమే ఇప్పుడు మళ్ళీ లోక కళ్యాణం కోసం ఈ రూపంతో అవతరించాం నీకు నాకు భేదము లేదు ఇది అందరికీ తెలియదు అని అడుగులు ఆ నరనారాయణుల యొక్క తత్వం అది పైగా ఉద్యోగపర్వంలో కూడా అర్జున్ కోసం నేను ఏదైనా చేస్తానంటాడండి కృష్ణ పరమాత్మ అంత భక్తవాత్సల్యాన్ని చూపిస్తాడు ఇక్కడ పైగా ప్రియమాణాయ అన్నాడు ఇక్కడ అహంసచం ప్రియ అన్నదాని ఉన్నాడు అర్జునుడు అది మరువరాదు అర్జున్ యొక్క ఉత్కృష్ట స్థితిని మరువరాదు కొందరు ఏమంటారంటే నువ్వు కర్మను చెయ్యని చెప్పాడు గనుక జ్ఞానయోగానికి అనర్హుడు కర్మకు అర్హుడు కొంతమంది రాసిస్తారు కానీ అర్జునుడి యొక్క తత్వం తెలుసుకోగలగాలి అర్జున అంటేనే తెల్లనివాడు అది ముందే చెప్పుకున్న శుద్ధ సత్వ స్వభావం కలిగినటువంటి అందుకే ఈ మాటలు వృష్ణీయునాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసహ మునుల్లో వ్యాసుణ్ణి నేను అన్నాడు ఎందరు మునులున్నా వ్యాస భగవానుడు కవీనాం ఉషనా కవి ఉషనా అంటే శుక్రాచార్యుడిని అర్థం కవులలో శుక్రాచార్యి నేను అన్నాడు అందుకే దైత్యనేత ఉషనా కవిహి అని శుక్రాచార్యుల పేర్లలో ఉంటుందండి శుక్రాచార్యుడు కవి అంటే శుక్రాచార్యుడున్న గ్రహస్థానం బట్టి కవిత్వం కూడా వస్తుంది కళలకి ఆయన గొప్ప ప్రభువు అంటే కవుల్లో శుక్రాచార్యుని నేను దండో దమయతామస్మి అంటే దండనీతిని దండించే వారిలో ఆ దమన శక్తిని నేను అన్నాడు దండము అంటే దండనీతి అంటే రాజు శిక్షిస్తాడు ఒక శిక్షానీతి ఉంటుంది ఆ శిక్షానీతి బట్టి ప్రజలు భయపడి నడుస్తారు అది దండనీతి సరిగ్గా నడపడం రాజు యొక్క ధర్మం ఆ దమన శక్తి అంటే నిగ్రహించు శక్తి శిక్ష అంటే నిగ్రహించడానికి అందుకు శిక్షించే దానిలో నిగ్రహించే శక్తిని నేను అంటున్నాడు దండో దమయతామస్మి నీతి రశ్మి జిగీషతాం ఎవరికి జయం కలగాలనుకుంటారో వారిలో నీతిని నేను అన్నాడు ఇక్కడ నీతి రశ్మి జిగీషతాం అంటే జయానికి నీతి అవసరం అని అంటే నీతితో జయించాలండి నీతి అంటే నడవలసిన పద్ధతి నడవలసిన పద్ధతితో పొందవలసింది జయం జయం అనగా తెలుసుకోవాల్సింది ధర్మార్థ కామ మోక్షములు సాధించుటే జయం దానికి ఉండవలసిన పద్ధతి నీతి అందుకే జయేచ్ఛ కలవారిలో జిగీషతామంటే జయేచ్ఛ జయం కావాలనుకునే వారిలో నీతిని నేను అదేవిధంగా తర్వాత అంటాడు మౌనం చైవాస్మి గుహ్యానా రహస్యమైన వాటిలో మౌనాన్ని నేను అన్నాడు ఇక్కడ అంటే ఎన్ని రహస్యాలు మీరు పెట్టుకున్నప్పటికీ మౌనం కంటే రహస్యం లేదు ఎందుకంటే మనసుల మాట బయట పెట్టకపోతే అదే గొప్ప రహస్యం అవునా లేదా అంతే ఎవరికి చెప్పగ అని గొసగొసలా చెప్పేసినట్టే మౌనం అనుకున్న గొప్పతనం అండి మౌనం గొప్ప తపస్సు అంతేకాదు గుహ్యం అనే మాటకు మనం వేదాంతంతో అన్వయిస్తే ఆ వేదాంత జ్ఞానానికి మౌనమే గొప్ప సాధన అది దీని పేరు మాధవుట్ట మాధవుడు అంటే మాధవుడు లక్ష్మీపతి మాధవుడు అంటే మధువిద్యావబోధ అని బ్రహ్మవిద్య చేతి తెలియబడి వాడు నాకు అర్థం ఉపనిషత్పరంగా చెప్పారు కానీ భారతంలోనే కృష్ణుడే చెప్తాడు మాధవ శబ్దానికి అర్థం మౌనా ధ్యానాచ్చ విద్యి మౌనముతో ధ్యానముతో తెలియబడేవట్ట అంటే పరమాత్మ దేనివల్ల తెలియబడతాడు మౌనము చేత ధ్యానము చేత మౌనము అంటే వికారాలు లేని మనస్సు అండి నిర్వికారమైన మనస్సు అలాగే ధ్యానం అంటే ఏకాగ్రత ఈ రెండిటి వల్ల భగవానుడు అది మౌనం అంత గొప్పది అందుకే మౌన వ్యాఖ్యా ప్రకృతి వరబ్రహ్మతత్వం అని అంటున్నాం అటువంటి మౌనమే గోప్యాన్ని చెప్పగలదు గోప్యాన్ని మెయింటైన్ చేయగలదండి అందుకు అత్యంత గహనమైనటువంటి బ్రహ్మ మౌనం ద్వారానే తెలియబడుతుంది దక్షిణామృతి రూపంలో ఇది కూడా మనం వేదాంతపరంగా ఆలోచిస్తే పైగా రహస్యాల్లో మౌనాన్ని నేను అన్నాడు అంటే గోప్యంగా ఉంచేటటువంటి శక్తి గల వాటిలో మౌనాన్ని నేను ఇది చాలా ఒక్కొక్కప్పుడు మౌనం చాలా రక్షిస్తుందండి ఒక ముగ్గురు గంధర్వులు ఆకాశంలో పెడుతున్నట్ట అక్కడ ఒక పక్షి ఒక పురుగుని లేదా ఒక మరొక ప్రాణిని నోటుతో కరుచుకుని పట్టుకెళ్ళిపోతుంది వెంటనే ఒకటి కరుణ కలిగి ఆ జంతువుని విడిచిపెట్టి విడిచిపెట్టి అన్నట్ట అన్నందుకు ఆ గంధర్వుడు అక్కడ నుంచి నరకల్లో పడ్డాడు ఇంకొక విడిచిపెట్టుకో పట్టుకో పట్టుకో అన్నట్ట ఈ గంధర్వుడు పడిపోయాడు ఇంకో గంధర్డు మౌనంగా ఉన్నట్ట ఆయన తన స్థానంలో తానున్నాడు అని చెప్పారు ఇక్కడ అంటే విశేషం ఏంటంటే ఎక్కడ మౌనం ఉండాలి అక్కడ ఉండాలండి ఇక్కడ ధర్మాధర్మను నిర్ణయించడం దాని ఆహారాన్ని తీసేస్తావా లేదా తెలుమని చెప్తావా దానికది విధి ఇక్కడ మౌనం వహించడం అలాగనే దుర్మార్గులు జరుగుతుంటే మౌనం వహించమని చెప్పడం కాదు కానీ ఒక్కొక్కప్పుడు మౌనం ఏ విధంగా ధర్మంగా పనికొస్తుంది ఏ విధంగా సాధనగా పనికొస్తుంది మనం అర్థం చేసుకుంటూ జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానుల్లో జ్ఞానాన్ని నేను అన్నాడు ఇక్కడ జ్ఞానం అంటే ఏదైనా కావచ్చు లోకంలో ఒక విషయం గురించి ఒకడు తెలుసుకున్నాడు అంటే వాడిలో తెలివి రూపంగా భగవంతుడున్నాడు అదే విషయం అందరూ వింటారు ఒకడు క్షుణ్ణంగా అర్థం చేసుకోగలరు లేకపోతే ఒక పాఠానికి వెళ్ళే వాళ్ళల్లోనే అందరికీ మొదటి స్థాయి మార్కులు రావుక అంటే అందులో ఒకడు గట్టిగా పట్టుకున్నాడు అదే అవిభూతి అనమాట ఇది లౌకిక జ్ఞానం మొదలుకొని పారమార్థిక జ్ఞానం వరకు కూడా మనం అన్వయించుకోవచ్చు అందుకు పరమార్థ జ్ఞానం కలిగిన వారిలో ఆ జ్ఞానం నా స్వరూపం చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు జ్ఞానం ఆయన జ్ఞాని కాదు జ్ఞానము జ్ఞానం చేతే జ్ఞాని గౌరవం లేకపోతే ఇది దేనికండి ఇదే శరీరం జ్ఞానికి ఉంది ఇంకొకడికి ఉంది కానీ జ్ఞానికు నువ్వు ఎందుకు దండ పెడుతున్నావు జ్ఞానం వల్ల ఆ జ్ఞానం భగవత్ స్వరూప అది జ్ఞానం జ్ఞానవతామహం అని పూర్తి చేస్తూ యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున చరాచర ప్రాణుల బీజాన్ని నేను అన్నాడు ఇక్కడ బీజం అంటే మూలం నన్ను ఆధారం చేసుకుని సమస్త జగత్తు వస్తుంది అసలు బీజం నేనయ్యా అన్నాడు ఇక్కడ అంటే వాళ్ళ కర్మలు బీజములే వాళ్ళ పుట్టుకలకు కారణం కానీ ఆ కూడా ఫలదీకరించడానికి అది అంకురం దశ పొందడానికి కారణం చైతన్యమేగా కానీ అసలు బీజం నేను ప్రధానం బీజం అవ్యయం ఇక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా ఎందులో అది ఇక్కడ అందుకే నేనే ప్రధానం బీజం అవ్యయం హెచ్చాపి సర్వభూతానం అవ్యయం అంటే తరుగుదల లేని బీజం అంటే కొన్నాళ్ళకి ఇప్పుడు ఆ సీడ్స్ దొరకట్లేదండి అని మీరు అనొచ్చు కానీ ఈశ్వరుడు అని సీడ్ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ అది ఎప్పుడు ఉత్పన్నం చేస్తూనే ఉంటుంది అందుకే హెచ్చాపి సర్వభూతానం బీజం తదకమర్జున న తదస్తి వినాత్మయాభూతం చరాచరం ఎందువల్ల అంటే నేనే సర్వమునకు బీజం ఎందుకు అంటున్నానంటే కూడా నేను లేకుండా ఉండవు సుమా అన్నాడు మాటలు జాగ్రత్తగా చూడాలి ఇక్కడ భూత శబ్దానికి ఎప్పుడు కూడా ఉన్నవి కలిగినవి అని రెండు తీసుకోవాలి అందుకే భూతములకు అవి ఉన్నాయి అంటే అర్థం నేనున్నా అని అర్థం నేను లేకపోతే అది ఉన్నది అనలేదు కదా ఇక్కడ పూర్తి చేస్తున్నాడండి అందుకే ఈ వాక్యంతో చివరి చేశాడు మీరు గమనించినట్లయితే ఇక్కడ విభూతి విభూతులన్నీ చెప్పి స్వామి వాటిని పరిపూర్ణం చేస్తున్నాడు ఇంతవరకు దానిలో ఇది దీనిలో ఇది దీనిలో ఇది చెప్పాడు కానీ ఇప్పుడు అవన్నీ కన్క్లూజన్లోకి వెళ్తున్నాయి ఇక్కడ భగవానుడు ఇంతవరకు చెప్పింది మీరు గమనించండి ఎన్ని చెప్పాడు ఆదిత్యుల్లో విష్ణువు రుద్రుల్లో శంకరుడు ఇందులో ఆదిత్యులు వేరు రుద్రుడు వేరు విష్ణువు వేరు శంకరుడు వేరు అలాగే దేవతల్లో ఇంద్రుడు ఇవన్నీ మారుతున్నాయి కదా ఈ మారుతున్నవన్నీ విశేషాలు విశేషం అంటే అక్కడికి పూర్తి పర్టికులర్ పర్టికులర్ ఉంటారు దీనిలో ఇవన్నీ పర్టికులర్ చూపిస్తున్నాడు ఇవి చూపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నానంటే అహం అహం అహం కొన్ని చోట్ల అస్మి అస్మి అంటున్నాడు అహం అంటే నేను అస్మి అంటే ఉన్నాను నేనై ఉన్నాను నేనే అది నేనే అది నేనే అది నేనే ఇందులో మీరు గమనించవలసింది రుద్రుడు విష్ణువు ఇలాగ ఒక్కొక్కరిని చూస్తూ ఆ నేనే అనేది ఏకసూత్రం అండి వీటన్నిట్లో నేను నేను నేను నేను అందుకే పర్టికులర్గా కనబడుతున్న వాటిలో కామన్గా ఉన్నవాడెవడు పరమాత్మ అనేను ఇంకా ప్రతి వారిలో నేను నేను అని స్ఫురణగా నేనున్నాను ఇదే అస్థి భాతి ఇదే సత్ చిత్ అదే అహం అది నేను ఇది తెలుసుకోవట్న్నాడు ఇది గమనించవలసిన అందమైన అంశం అండి అహమస్మి దినం తిరిగి సూత్రం అందుకే విడివిడిగా కనబడుతున్న వాటి ఎందు విడకుండా ఉన్నటువంటి నేను సృష్టిలో మీరు వంద మందిని కూర్చోబెట్టి మీ గురించి పరిచయం చేసుకోండి అని మీరు అంటే ఒక్కొక్కడు లేచి నేను రామారావు గారు నండి నేను సుబ్బారావునండి నేను ఇంజనీర్నండి నేను డాక్టర్ని అండి అంటాడు ఇంతమంది డాక్టరు రామారావు సుబ్బారావు మారు మారని నేను మారలేదు ఆ నేననే చైతన్యంకి ఇవన్నీ తగిలిస్తున్నావు తగిలించి తీసేసే శుద్ధమని నేను పట్టుకో ఆ నేనుగా అందరిలో వ్యాపించిన వాడే పరమేశ్వరుడు ఇది పట్టుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ అయితే అందరిలో నేనుగా ఉన్నవాడు పరమేశ్వరుడు అనేది నీకు తెలియదు గనక అహంబ్రహ్మాస్మార్థం కాదు గనక విశేషమైన వాటిలో నా యొక్క విశేష ప్రకాశాన్ని చూడు అది విభూతి విశేషమైన ఉనికి వివిధములైన ఉనుకులు రెండు వివిధాహ ఒకటి విశేషాహ రెండు తీసుకోవాలి ఇక్కడ ఇంకోటి విస్తారం వివిధములుగా విశేషముగా విస్తరించి ఉండేది విభూతి అటువంటి విభూతులు చెప్పి నేను ఇంకా చెప్పచ్చు కానీ నాంతో దివ్యానాం విభూతీనాం పరంతప హే పరంతప అర్జున నా దివ్యమైన విభూతులకి అంతమనేది లేదు సుమా అన్నాడు పైగా దివ్యానాం విభూతీనాం ఈ మాట మొదటి నుంచి కొనసాగుతుంది అర్జునుడు కూడా నీ దివ్యమైన విభూతులు చెప్పాడు ఇవన్నీ దివ్యములండి ఒక్కొక్కదాని దివ్యం దివ్యాన్నే మనం ఉపాసించాలి ఆ దివ్యాన్ని ఉపాసిస్తూ ఉంటే దివ్యాతి దివ్యమైన పరతత్వం మనకి దొరుకుతుంది అందుకే నా అంతోస్తి మమ దివ్యానాం విభూతానం పరంతప యేషతు ఉద్దేశిత ప్రొక్తో విభూతేర్విస్తరో మయా నేను ఉద్దేశంగా అంటే సంక్షేపంగా కొన్ని మాత్రమే నీకు తెలియజేశాను దీన్ని బట్టి నువ్వు మిగిలిన అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రతిదానిలోను యద్ విభూతి మత్సత్వం ఒక్కటి బాగా అర్థం చేసుకో సృష్టిలో ఏది ఐశ్వర్యవంతంగా కాంతిమంతంగా శక్తిమంతంగా ఒక శోభ కానీ ఒక ప్రత్యేకమైన కాంతి కాని ఒక శక్తి కానీ కనబడితే అదే నా అని తెలుసుకో ఈ శ్లోకం అన్నిటికీ అత్యంత ముఖ్యమండి దీన్ని బట్టి విభూతి నిర్వచనం చెప్పాడు యజ్జద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితం ఏ బదేవాగచ్చత్వం మమ తేజోంశ సంభవం అవగచ్చ అంటే గ్రహించు తెలుసుకో ఏమనంటే విభూతిమత్ అంటే ఐశ్వర్యముతో కూడినది శ్రీమత్ శోభతో కాంతితో ఒకటి చూడగానే మనకు ఒక్కసారి ఆకర్షణ పడతాం కళ ఒక కాంతి ఉంటుందండి ఇక్కడ అది కనబడిందంటే అది భగవత్ స్వరూప నమస్కారం చేసుకో అక్కడ ఒక వ్యక్తికి నమస్కరించట్లేదు దానిలో విభూతికి నమస్కరిస్తున్నాము అలాగే ఊర్జితం ఊర్జితం అంటే శక్తియుక్తమైనది అలాంటి సత్వములు ఉనుకులు అనర్ధం సత్వం అంటే ఉనికి అర్థం ఇలా విభూతిమంతమై అంటే ఐశ్వర్యమంతమై కాంతిమంతమై శోభావంతమై శక్తిమంతమై సత్వములు ఏవైతే ఉన్నాయో అంటే వస్తువులు విషయములు ఏవైతే ఉన్నాయో అవి నా తేజస్సు యొక్క అంశ నుండే కలిగేయి తెలుసుకో ఆ తేజోంశ అందుకు ముందు అంశాలు గ్రహించి తర్వాత పూర్ణాన్ని గ్రహించగలగాలి కానీ జగత్తులో ఇలాంటి ఉత్కృష్టమైన వాటి ఎందు భగవద్ అంశ కనబడుతుంది అలాంటివన్న అంశలో మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం అథవా బహునీతేన కిం జ్ఞాతేన తవ అర్జున చివరికి ఒక సారభూతమైన ఒక శ్లోకాన్ని ఇస్తున్నాడు జాగ్రత్తగా పట్టుకుంటే తర్వాత ఒక అతీంద్రియానుభూతులకు మనం వెళ్ళగలం అటువంటి ఏకాగ్రతను ప్రసాదించమని కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ ఇందులో ప్రవేశిద్దాం ఇంతకంటే విపులంగా చెప్పడం ఏంటొక్క మాటలో చెప్తున్నాను ఈ సంపూర్ణ జగత్తు నా యొక్క యోగశక్తిలో ఒక అంశంతో వ్యాపించి ఉంది సమా అన్నాడు ఇక్కడ ఇది పట్టుకోవాలండి విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఈ వాక్యం అత్యంత ప్రధానమైన వాక్యం విష్టభ్యాహం అనే మాటకు అర్థం ఏంటంటే నేను ఈ జగత్తుని ఎలా ధరించి ఉన్నానంటే ఏకాంశేన ఒక్క అంశతోనే విష్టభ్య ధరించి ఈ జగత్తుని నిలుపుతూ ఉన్నాను అంటే స్థిత అహం నేనే విధంగా ఉన్నాను అంటే ఏకాంశేన విష్టభ్య ఏకాంశముతోనే ధరించి ఏకాంశముతోనే వ్యాపించి కానీ విష్ణు అనే మాటకు కూడా విష్టభ్య అర్థం తీసుకు తీసుకుని జగత్తున్నత వ్యాపించి ఉన్నాడు చేస్తున్నాడు పట్టుకున్నాడు వ్యాపించిన పట్టులోనే ప్రపంచం ఉంది వాడి పట్టులో జగత్తుందండి పట్టు అంటే ఆధారం ఇప్పుడు విద్యుత్ శక్తి ఇందులో వ్యాపించిందంటే అర్థం దీనికి ఆధారంగా ఉంది అది పట్టు అది ధరించుట అని అర్థం కానీ వ్యాపించి ధరించి ఉన్నవాడు విష్ణువు ఊరికిన వ్యాపించి తన అనంతమైన జ్ఞాన బల ఐశ్వర్య ఇత్యాది శక్తులతో పట్టుకున్నాడు కదా కనుక విష్ణు వ్యాపించాడు అంటేనే సర్వశక్తిమంతుడై భాషిస్తున్నాడు కనుక విశ్వంలో కొన్ని గొప్పవి చెప్పాను కానీ ఈ విశ్వమంతా నేనే వ్యాపించున్నాను కానీ నాలో ఒక అంశం మాత్రమే విశ్వమంతా వ్యాపించింది అన్నాడు ఇది ఆలోచించవలసిందండి ఇక్కడ విశ్వం అంటే అర్థం నీ కంటికి కనబడేదే మాత్రం కాదు నువ్వు కంటితో చూడలేనిది నీ కంటికి కనబడే ప్రపంచంలోనే ఉంది ఈ మాట కన్ఫ్యూజ్ కాకండి నీ కంటికి కనబడే ప్రపంచంలోనే నువ్వు కంటితో చూడలేనిది ఎంతో ఉంది అవునా లేదా మనకు తెలియని అరణ్యాలు మనకు తెలియని మరుభూములు మనకు తెలియని సముద్రాలు మనకు తెలియని జంతుజాలం మనకు తెలియని వృక్షజాలం భూమి మనది మనం ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ ఈ భూమి ఎందో మనకు తెలియనిది ఎంత ఉందండి మనం మన ఊరు మన ఇల్లు కదలకుండా ఇదే ప్రపంచం అనుకుంటున్నాం కానీ ఎంత ఉంది ఇలాంటి భూమి ఆకాశంలో ఎంత ఉంది దాని ప్రమాణం అత్యల్పం ఒక్కసారి ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుందండి ఇక్కడ భూమి యథార్థస్వరూపం ఏమిటి ఇక్కడ చూస్తే విస్తారం అక్కడ చూస్తే అల్పం ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఎన్ని బ్రహ్మాండాలో కనుక సర్వమైనటువంటి ప్రపంచాన్ని రెండు భాగాలు చేయాలి గోచర అగోచరాత్మకము దీని లక్ష్య అలక్ష్య రూపం అంటారు అంటే భూమి ఎందు నువ్వు వెళ్ళి చూడలేవు గనక ఎన్నో ఉన్నా నీకు తెలియదు కానీ నువ్వు చూడగలిగేవు కదా ఇవన్నీ కనుక వీటి గోచరం అంటారు అలాగే తలెత్తి చూడగలిగితే చంద్ర సూర్యాదులు కనబడుతున్నాయి ఇవి గోచరములు కానీ ఇందు గోచరించే వాటిలో అగోచరమేను ఉన్నాయి ఉదాహరణకు నక్షత్రం ఉంది ఇక్కడ నీకు ఎంత కనబడుతోంది అది ఒకసారి ఆలోచిస్తే ఒక్కసారి ఒళ్ళు పులకించిపోతామండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ప్రపంచాన్ని పరిశీలిస్తేనే ఆశ్చర్యం ఏది ఆలోచించకుండా ఉన్నాం కనుక అజ్ఞానమే హాయిని బతికేస్తున్నాయి ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ దిబ్బిలిస్తానడవడం ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే ఏమిటిది ఎంతకాలం ఎంత దూరం స్పేస్ అండ్ టైం ఒక మహాప్రశ్నల్లా కనబడతాయి నాకు అనిపించలేది అంటే ఇంక వాడు వదిలేయండి అనిపించాలి ఒక్కసారి ఎంత దూరం ఎంతకాలం దేశం కాలం వస్తు ఈ కదా అవి ఎంత ఉన్నాయి అనంతంగా కనబడుతున్నాయి ఈ అనంతంగా ఉన్నదంతా కలిపి విశ్వం విశ్వం అంటే నీకు భూమి ఎందు కనబడనివి కనబడినవే కాదు మొత్తం కలుపుకుని ఉనికి కలిగిన ప్రతిది ఉనికి కలిగిన ప్రతిదీ అంటే చతుర్దశ భువనాలు బ్రహ్మాండములన్నీ అనేక కోటి బ్రహ్మాండాలంటావే అవన్నీ కలిపి విశ్వం అంటే ఎంతుంది నువ్వు ఎంతుందో అనుకున్న విశ్వం నా అసలు స్వరూపంలో అంశ మాత్రమే అన్నాడు ఇది అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి భగవాన్ అంతా ఎక్కడో ఒక చిన్ను అనుసంధిస్తే ఆహాహో భయం చేస్తున్నావు చేమకి ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం మహాప్రయాణం అంటే మామూలు కాదు మనకు అంగ అంటే ఇవన్నీ రిలేటివ్ ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆ రిలేటివిటీ అనేది ఎంత అద్భుతంగా సైన్స్ బాగా అర్థమైతే ఇది అర్థమవుతుంది అందుకే సైన్స్ని వర్ణించడానికి పురాణ శ్లోకాలు అద్భుతంగా పనికొస్తాయని సైంటిస్టులు అందరూ అంటున్నారు ఇది గమనించవలసిన అంశం అక్కడ నా అనంత తత్వము ముందు అనంతమనుకుంటున్న విశ్వము అంశ మాత్రమే అన్నాడు భగవానుడు ఇది అక్కడన్నాడు వేదంలోనే అన్నాడు పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యా అమృతం దివి ఇది తైత్తిరి వస్తుంది ఋగ్వేదంలో కూడా వస్తుంది మంత్రం అంటే ఇది మనం విరాట్ పురుషుడు యొక్క స్వరూపం చెప్పుకుంటూ అంటున్నాం కనుక విరాట్ పురుషుని స్ఫురణ మనకి ఇవ్వబోతున్నాడు స్వామివారు ఆ విరాట్ తత్వం ఎలాంటిది అంటే నువ్వు ఎంతో అనుకున్న జగత్తు కూడా నాలో అంశం అంటే ఆయనంత ఒకటి అర్థమైంది అందనంత నువ్వు చూస్తూ నీ జగత్తుకు లక్షణం ఉంది ఏమిటది పుట్టడం పెరగడం పోవడం ఈ మూడు కలుగుతూ ఉన్ ఎందుకున్నాయంటే నేనుండడం వల్ల నేనుండడం వల్ల వాటికి పుట్టడం పెరగడం పోవడం ఉంది కానీ ఆ మూడు నాకు లేవు అది గ్రహించవలసినది పుట్టుక పెరుగుటా పోగుటా కలిగిన జగత్తులో సర్వమునకు ఎందుకంటే నక్షత్రాదులకు కూడా పుట్టుక పెరుగుటా పోగుట్టుంది మీకు తెలియదు కాదు సైంటిస్టులు సైన్స్ తెలిసిన వారు అన్నిటికీ తప్పకుండా ఉండేది ఉత్పత్తి స్థితి నాశనం వీడన్నీ ఉన్నాయి నేను వాటిలో వ్యాపించి ఉన్నాను అయితే ఒక్కొక్క దానిలో కనబడే గొప్పతనం నా స్వరూపమే ఆ పాటకు ఇప్పటివరకు లేదు ఒక్కసారి కలగడం నా విభూతి కాదా అప్పటి వరకు ఉన్నది ఒక్కసారి లైవ్ అయిపోయింది నా విభూతి కాదు అందుకే మృత్యువు నా విభూతి అమృతము నా విభూతి ఉత్పత్తి కూడా నా విభూతిని నిన్ననే మనం చెప్పుకున్నాం సర్వమును నశింపజేసే వాటిలో మృత్యువుని నేను కలిగించే వాటిలో ఉద్భవాన్ని నేను అన్న మాట విన్నాం కదా అది మాత్రం విభూతి కాదు అక్కడ ఈశ్వర శక్తి కనిపించట్లేదు ఎందుకంటే మీరు నేను చేయలేదంతా ఈశ్వరుడే ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ సూర్యుడు మనం సృజించగలమా అదిగే ఈశ్వరుడు కాంతి మనం సృజించగలమా వర్షం సృజించగలమా అది ఈశ్వర విభూతి ఇలా చూడగలగాలి ఇది ప్రకటిస్తూ ఉన్నాడు ఇలా ప్రకటింపబడే వాటి కంటే మించిపోయిన తత్వం ఏదైనా ఇది ఒకప్పుడు పోయేదే కనుక దీని సర్వ లక్షణం మృతం అండి స్వామి ఏకాంశముతో వ్యాపించిన జగత్తు యొక్క లక్షణమేమిటి మృతం మిగిలింది నువ్వు దీన్ని నాతో కలిపి ప్రపంచాన్ని చూస్తున్నావు ప్రపంచానికి అతీతమే నేను ఒక ఉన్నాను అదంతా అది ఇంత అని చెప్పలేనిది నా స్వరూపం మొత్తం ఒక నీకు రిలేటివ్గా నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా స్వరూపం చెప్పడం నాలుగు పాళ్ళు అంటాం ఈ నాలుగు పాళ్లలో ఒక పాలే ఈ ప్రపంచం మిగిలిన మూడు పాలు కూడాను అందనిది నీకు దాన్ని తురీయం అంటారు ఈ మూడు పాళ్లే మనకు అందుతాయండి ఈ మూడు పాళ్ళ గురించి అకార ఉకారం అకారాలు అంటాం మనం ఆ మిగిలింది తురీయం అది అంత అనంతం తెలియబడదు అది నా పరా అక్కడ ఈ విశ్వాన్ని సృజించగలిగే శక్తి అక్కడ ఉంటుంది దాని పేరు పరా విశ్వాన్ని చెయ్యాలని సంకల్పం చేసుకుంటాను చూడు అది అప్పుడు పశ్చాంతి అవుతుంది ఇక్కడ ఆ సంకల్ప దశ అవ్యక్తాన్ని వ్యక్తం చేసేటటువంటి ఒక పరిణామ దశ అది నా మధ్యమ అవ్యక్తం వ్యక్తమే కనబడుతుంది కదా అది వైఖరి అన్నాడు ఇక్కడ వైఖరియే మనం చూసే జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క వైఖరి ఈ వైఖరి నుంచి పరా వైపు వెళ్ళి నువ్వు ఇటు నుంచి అటు ప్రయాణం చేస్తే ఈశ్వరుని పట్టుకుంటావు ఇటు నుంచి అటు ప్రయాణం చేయడం కోసమే విభూతి యోగం తెలుసుకోవాలి ఆయన అటు నుంచి ఇటు చూపించాడు ఆయన తెలుసుకోవడానికి ఇటు నుంచి అటు వెళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఇటులో ఆయన ఉన్నాడని తెలుసుకుంటూ వెళ్ళటూ అది వైఖరి నుంచి పరావైపు ప్రయాణం పరా శక్తి వివిధ ఇవ శ్రూయతే శక్తికి పరా వివిధ ఇవ్వ శక్తి ఆయనతో ఎప్పుడు ఉంటుందండి జ్యవితితో కాంతిలాగా సూర్యుడితో వేడిలాగా అలా ఉంటుంది ఎప్పుడు కూడా అది వివిధ ఇవ అయినప్పుడు పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా వస్తుంది మొత్తం ఇంతే తెలుసుకోవాల్సింది ఈ నాలుగు కలిపి ఒకే ఈశ్వరస్వరూపంగా దర్శించగలిగేది కనుకనే మొత్తం పాదోశ్యేహాభవాత్పున అని మనం అంటున్నాం అదేవిధంగా పాదోశ్య విశ్వాభూతాని ఇది మంత్రంగా ఉంది పాదోస్య విశ్వాభూతాని విశ్వాభూత అని అంటే సమస్తము అయినటువంటి భూతములు భూతములంటే మనం ఎన్ని వార్లో చెప్పుకున్నావు కలిగినవి ఉన్నవి అంటే ప్రాణులు పంచభూతాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా భూతాని అనే శబ్దం ద్వారా చెప్పబడతాయి పంచభూతములు మొదలుకుని ప్రాణుల వరకు భూతములే కలిగి ఉన్నవన్నీ కూడా భూతములే ఇవన్నీ కలిపి విశ్వ సమస్తం నువ్వు ఇది అదేని కాదు భూతములు అంటే మానవులా అండి చెట్లా అండి చేమలా అండి దేవతలాండి గంధర్వులాండి రాక్షలే ఎందుక ఒకటే మాట భూతాన్ని నేను చెప్పేనా నీకు మానవులని దేవతలని డివైడ్ చేసాన అని కలిపి అన్నాడు ఇక్కడ అది విశ్వ సమస్తమేది పాదస్య విశ్వ అస్య ఆ పరమాత్మకు అవి పాద అంటే పాదోస్య విశ్వాభూతాన్ని మిగిలింది త్రిపాదస్య అమృతం దివి ఆ మిగిలినటువంటి త్రిపాదములు ఏవైతే అది అమృతం ఇది పరిణామశీలం ఇది మృతం అది అపరిణామశీలం ఉదాహరణకు పెద్ద సముద్రం ముందు నిలబడ్డారు కెరటాలు కనబడుతున్నాయి అంతవరకు కొంతవరకే కెరటాలు ఆడ తర్వాత గంభీర సముద్రమే పరమాత్మ కూడా అంతే ఈ కనబడుతున్న విశ్వమంతా కెరటాల కదులుతుంది ఇప్పుడు గంభీరమైన మహాసముద్రం దీనికి నిశ్చలంగా ఉంది అంత ఉంది చూస్తున్న కెరటాల భాగం ఏముంది పాద అనుకోండి కొంత భాగమే కనబడుతుంది అయితే ఇప్పుడు మీరు చూసేటప్పుడు ఈ కెరటాలకు అతీతమైన సముద్రాన్ని చూస్తున్నారా కెరటాలని మాత్రమే చూస్తున్నారా కెరటాలని చూస్తున్నప్పటికీ కెరటాలతో కలిపి అతీతమైన సముద్రాన్ని చూడాలి విశ్వంతో కలిపి విశ్వాతీతమైన పరమాత్మని గ్రహించాలి అది రెండింటినీ అది ఇందులో గమనిస్తున్నటువంటి అంశం ఎప్పుడైతే ఏకాంశేన అన్నాడో ఏకాంశంతోనే విశ్వమంతా వ్యాపించట కానీ ముందు అది తెలుసుకుంటే తర్వాత పూర్ణం గురించి తెలుసుకోవాలి దానిలోనే ఇది కనబడుతోంది కదా పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిషతే ఆ పూర్ణంలోని ప్రతిభాగము పూర్ణమే అగ్నిజ్వాల బాగా రగులుతోందండి మీరు కొంత తీసుకొచ్చారు అందులో ఎంత ఉంది అగ్ని ఎంత ఉందో తెలియాలంటే అది మళ్ళీ కుప్ప చేస్తా అంత అవుతుంది తెలుసుకో ఇక్కడ అణువణువులోని అందుకది ఎప్పుడూ పూర్ణమే అంటే పాదముగా లో విశ్వంలో కనబడ్డా అది పూర్ణమే కానీ ఏదైతే త్రిగుణాతీతమై ఉన్నదో ఏది అవ్యక్తమై అక్షరమై బ్రహ్మముగా ఉందో అది విశ్వ అతీతమై ఉందని చెప్పడం దీని యొక్క భావం ఇక్కడ అత్యద్భుతమైన మాటతో ఈ మాట పట్టుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ఈ మాట చెప్పాడు భగవానుడు అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున నాయన ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఉంది చెప్పు ఒక్క మాట చెప్తున్నాను అందులో నా ఈ అంశనాది ఇందులో ఇది నా ఇది నా ఇది నా అని చెప్పానే సమస్త విశ్వము నా అన్నాడు ఇక్కడ అంశ ఎంత పాద అన్నాడు అంటే మొత్తం ఈశ్వరు నాకు సర్కిల్ గీసి పావు భాగనని చెప్తావా అంటే సర్కిల్ గీసేవాడు మళ్ళీ లిమిట్స్ పెట్టాను అది అన్లిమిటెడ్ అని చెప్పకడమే ఇది గమనించవలసిన అంశం వెంటనే అర్జునుడు వింటూ ఎంత గొప్ప విషయాన్ని చెప్పేవయ్యా నాకు నువ్వు అని నమస్కారం చేస్తున్నాడు నువ్వు ఇది చెప్పడం వల్ల నా మోహం పోయింది అంటున్నాడు మోహోయం విగతో మమ అంటే అవివేక బుద్ధి పోయింది అవివేక బుద్ధి అంటే ఆత్మ అనాత్మ రెండు కలిపేసి చూడడం ఒకటి ఆత్మగా అంతటిని దర్శించలేకపోవడం ఒకటి రెండు అవివేకమే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు కానిదేది లేదు గొప్ప గొప్ప వస్తువులు ఎందున్నావు అని చెప్తూనే అన్ని నా అంశ అన్నావు కనుక సమస్త విశ్వమునీ అంశయే విశ్వతీతుడువు నువ్వే కనుక నీ గురించి స్పష్టముగా నాకు తెలిసింది అంటే విశ్వవ్యాపకుడు అని తెలిసింది విశ్వకారకుడు అని తెలిసింది విశ్వాతీతుడు అని తెలిసింది మూడు రకాలుగా తెలిసింది సంపూర్ణముగా నీ గురించి తెలుసుకోగలిగాను కనుక మోహోయం విగతో మమ అంటున్నాడు తర్వాత అధ్యాయంలో తర్వాత అధ్యాయం అంటే ఏమిటి ఏకాదశా అధ్యాయం ఇది అత్యంత ప్రధానమైనటువంటి అధ్యాయం ఇది పారాయణ యోగ్యమైన అధ్యాయం అండి ఇక్కడ మొత్తం భగవద్గీత పారాయణ యోగ్యం అందులో విశ్వరూప సందర్శన యోగం అనేది అత్యంత ఉత్కృష్టమైన యోగంగా వేత్తలు చెప్తారు ఎందుకంటే ఇందులో స్వామి యొక్క దర్శనం ఉంది రెండు వేద సమానమైన స్తోత్రం ఉంది మొత్తం భగవద్గీతలు కృష్ణ స్తోత్రం ఎక్కడా కనబడదు ఇక్కడే కనబడుతుంది ఈ స్తోత్రం ప్రత్యేకించి ఇరవై ఎనిమిది శ్లోకాలు అర్జునుడు చేస్తాడు ఈ ఇరవై ఎనిమిది శ్లోకాలు అత్యంత మహిమాన్వితమైనది ఒక్క దానిని వ్యాఖ్యానిస్తేనే వేదంలో అంశాలన్నీ బయటకు వస్తాయి కొన్ని వేద మంత్రముల శ్లోకాల వాక్యాలు ఉంటాయండి యథాతథంగా అంటే వేదవేదాంత ప్రతిపాద్యమైనటువంటి తత్వాన్ని ఆ స్తోత్రాల్లో మనం దర్శించవచ్చు నమ్మకం బాగా తెలిసిన వాళ్ళకి ఆ భాగాలు కూడా అందులో కనబడతాయి నమస్కార తత్వం గోచరిస్తుంది అందుకే ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి అధ్యాయంగా చెప్పబడుతుంది అసలు భగవద్గీత పారాయణ గ్రంథము తెలుసుకోండి ఆ మధ్య పెద్ద చర్చ చేశారు పారాయణ గ్రంథం అవునా కాదా అని పారాయణ గ్రంథమే అంటే పఠిస్తే సరిపోతుందా అంటే పఠిస్తే సరిపోదు అర్థంతో సహా హృదయగతం చేసుకుంటేనే పారాయణ పారాయణ మాటకి అర్థం అండి అందుకే మామూలుగా చదువుకో దానివల్ల కొంత పాపాలు పోతా పవిత్రతొస్తుంది అందుకే ఆ విధంగా కూడా భగవద్గీత గొప్పదే భగవద్గీత పుస్తకానికి దండం పెట్టినా చాలండి అంటే అక్కడ తాగిపోవద్దు దానివల్ల పాపాలు పోతాయి అలాగే పది రోజులు భగవద్గీత పుస్తకానికి దండం పెడితే పాపాలు పోయాక చదవాలని సద్బుద్ధి కలుగుతుంది ఇక్కడ అందుకే భగవద్గీత ఎప్పుడు కనబడితే చాలు అంబా తాం భగవద్గీతే భవద్వేషిని ఎంత చక్కగా చెప్పాడు అంబాని పిలిచాడు ఎవరిని భగవద్గీతను పిలిచాడండి అంబా త్వం అనుసంధామి ఓ తల్లి నిన్ను అనుసంధానం చేస్తున్నాను తల్లి అంటే నా బుద్ధితో నీ తత్వాన్ని పట్టుకుంటున్నాను భగవద్గీతే నీకు లక్షణం ఉందమ్మా భగవద్వేషిని నువ్వు ఎప్పుడు ఈ సంసారాన్ని ద్వేషిస్తూ ఉంటావు అది నీ యొక్క లక్షణం అన్నాడు ఇక్కడ సత్యస్వరూప్ ప్రతిపాదన చేస్తే అసత్యం పోతుంది అంతే ఇంకొకటి ఉన్నది అటువంటి గీతాంబ యొక్క మొత్తం స్వరూపంలో ఒకనొక హృదయస్థానం సంపూర్ణ మంత్రస్వరూపమైన అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం కృష్ణానుగ్రహం వల్ల ఈ పవిత్రమైనటువంటి కాలంలో భగవానుడు ఈ విధంగా విభూతి యోగాన్ని అర్జునుడు అంటున్నాడు అర్జును మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సన్నితంక్తం వచస్ మోహోయం విగతో మమ స్వామి మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించడానికై నువ్వు చెప్పేవు చూసారా అర్జునుడితే నీకు తెలిసిందంతా నాకు చెప్తున్నావు నేను దానివల్ల తేన మోహోయం విగతో మమా దానివల్ల నా మోహము తొలగిపోయినది అంటే నా అవివేక బుద్ధి తొలగినది అన్నాడు ఇక్కడ అయితే నీ వచనం ఏమిటి పరమం గుహ్యం అధ్యాత్మ సన్నిహితం ఎంత చక్కని మాట నన్ను అనుగ్రహించడానికే నువ్వు ఒక వచనం చెప్పావు ఆ వచనం వల్ల నా మోహం పోయింది ఆ వచన లక్షణం ఏమిటి పరమం గుహ్యం అధ్యాత్మ సన్నిహితం అది పరమం అంటే సర్వోత్కృష్టమైనది గుహ్యం అంటే స్థూల బుద్ధి కలవారికి తేలికగా అర్థం కానిది అని వ్యాఖ్యాతలు రాశారు చాలా గొప్ప విషయం అండి అంటే నాకు అర్థం కాలేదంటే అర్థం కాదని కూడా కృష్ణుడు చెప్పాడని చెప్పచ్చు నీకు స్థూలం అలవాటైపోయింది నీకు ప్రతిదీ ఆ నామరూపాలతో కనబడితే బండగా ఉంటేనే నీ బుద్ధికి ఎక్కుతుంది సూక్ష్మం నీకు ఎక్కదు ఆ సూక్ష్మమైనటువంటి దాన్ని గ్రహించితే అది గుహ్యం అంటారు ఇక్కడ సూక్ష్మ జ్ఞానాన్ని గుహ్యం అంటారు ఎప్పుడైనా సరే అధ్యాత్మ జ్ఞానమే సూక్ష్మం ఇక్కడ అందులో అధ్యాత్మంలో పరమం అంటే ఇంకా గుహ్యం అది అంటే పరమం గుహ్యం అధ్యాత్మసీతం కృష్ణుడు చెప్పిన మాటలకి పేరేమిటి అధ్యాత్మం అనే పేరున్నది నీ మాటకి పేరు అధ్యాత్మము అంటే ఇంతవరకు చెప్పిన మాటలకి అధ్యాత్మ శాస్త్రం పేరు అది నీ స్వరూపం నిన్ననే చెప్పాను నిన్న మనం నిన్న చెప్పుకున్న అధ్యాత్మ విద్య విద్యానం అని ఇక్కడ విద్యల్లో అధ్యాత్మ విద్య నా స్వరూపం సర్వోత్కృష్ట విద్య ఏది అధ్యాత్మ గొప్పది కనుకనే స్థూల దృష్టి కలవాళ్ళకి గోచరించదు అర్థం కాదు అందుకే పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం అధ్యాత్మం అనే మాటకు అర్థం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఎందరో అధ్యాత్మం అధ్యాత్మం అంటూ ఉంటారు ఇక్కడ ఆత్మానాత్మ వివేక విషయం అన్నారు భగవత్పాల్ అధ్యాత్మ అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఏది అనాత్మో ఏది ఆత్మో తెలుసుకోగలిగి ఆ తర్వాత సర్వం ఆత్మగా దర్శించగలిగే స్థితి రావాలి ఇది అధ్యాత్మ విజ్ఞానం అందుకే అధ్యాత్మ సంగీతం అది ఇంతవరకు నిన్న విన్నా నేను కనుక కృష్ణ నువ్వు చెప్పడం చేత నాకు స్పష్టంగా తెలిసింది నా అవివేకం తొలగిపోయింది భవాప్యయౌూతానాం అవివేకం తొలగితే గానీ అనుభూతి రాదండి ఇప్పుడు అనుభూతి రాబోతోంది ఇప్పుడు ఆయనకి అనుభూతికి నాంది మోహోయం విగతో మమా పరమాత్మ చెప్పినది క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు అది హృదయంగమంగా పట్టుకున్నాడు ఆ క్షణంలోనే దానితో స్వామి ముందు అంగీకరించి చెప్తున్నాడు మోహయం విగతో మమ్మా నాకు స్పష్టముగా తెలుస్తోంది నీవు తప్ప మరొకటి లేదు ఉన్నదంతా నువ్వే అనేది నువ్వు చెప్పిన మాటల వల్ల నాకు అర్థమైంది ఇంతవరకు ఇక్కడ భవాప్యయౌతానాం శృత విస్తరసోమయ హే కమలపత్రాక్ష ఇక్కడ సంబోధరణ త్వత్హ కమలపత్రాక్ష ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ఏమని పలకాలనిపించిందో బలికేస్తున్నాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు కమలముల వంటి ఆ నేత్రములు విప్పార్చి దయ్యతో చూస్తున్నాడన్ని అందుకు కమలపత్రాక్ష నేను నీ ద్వారా ఎన్ని విన్నాను అంటే విస్తరస విస్తారంగా విన్నది భవాప్యయౌ భూతానాం సమస్త ప్రాణుల యొక్క భవా అప్యయ అప్యయ అనే నామం విష్ణు శాస్త్ర నామంలో ఉంది చాలామంది అవ్యయ అని చదువుతారు అక్కడ అప్యయ భవాప్యయౌ అంటే భవ అప్యయ అంటే భవం ఉత్పత్తి అప్యయ అంటే ప్రళయం ఈ విశ్వము యొక్క ఉత్పత్తి ప్రళయం అంటే భూతానం సమస్త భూతముల యొక్క ఉత్పత్తి ప్రళయములు అదేవిధంగా నీ యొక్క అవ్యయం మాహాత్మ్యం చివరికి చెప్పాడు మాహాత్మ్యమపి అవ్యయం అవ్యయమైనటువంటి నీ మాహాత్మ్యం అంటే శాశ్వతమైన అనంతమైన నీ మహిమ ఇవి విన్నాను నేను సమస్త సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయములు అని చెప్పిన వెంటనే మధ్యలో స్థితి కూడా అర్థం చేసుకోవాలండి ఉత్పత్తి ప్రళయం చెప్పారంటే ఈ అంచు ఆ అంచు చెప్పారంటే మధ్యది కూడా చెప్పాను అర్థం కానీ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలు ఏ విధంగా నీ నుంచి ఒకటి నీ అపారమైన అనంతమైన మహిమ ఒకటి రెండు ఎందుకు చెప్పాడు ఇవి కలిగించడం ఒక మహిమ కలిగిన వాటి ఎందుకు వ్యాపించడం రెండవ మహిమ వ్యాపించిన వాటికి అంటకుండా ఉండడం మూడవ మహిమ వీటికి అతీతంగా ఉండడం నాలుగవ మహిమ ఇది అది మహాత్మ్యం అప్ప అవ్యయం ఒక్క శ్లోకంలో మొత్తం తాను విన్నది ఏమిటంటే చక్కగా చెప్పేశాడు దీన్ని బట్టి కృష్ణుడికి బాగా అర్థమైంది ఏమిటని అర్జునుడికి అర్థమైంది శిష్యుడికి బాగా అర్థమైందంటే గురువు గారికి ఉత్సాహం అండి అందుకు క్వశ్చన్ మార్క్ మొహం నిద్ర మొహం వేసుకుని ఎందుకు చెప్తున్నా అని చూసే శిష్యులు కనిపిస్తూ గురువుగారు ఎంత బాధపడతారు అనేది గురువులకే తెలుసు ఇంకోటేమున్నది ఇక్కడ అర్జునుడుగా మాట అనగానే కృష్ణుడు సంతోషిస్తున్నాడు ఇప్పుడు నాకు స్వామి నువ్వు చెప్పేవే ప్రపంచం అంతా నేనే నేనే నేనే ఇలాంటి ప్రపంచంలో నేను ఒక ఒక్క భాగంలో ఉన్నానంతే ఈ శరీరంతో ముడిపడిపోయి అంతా నువ్వు ఉన్నావంటే వింటూ ఉంటే అని ఉంది అంతా నువ్వు ఒక్కసారి చూడాలని ఉందయ్యా నాకు అన్నాడు ఇక్కడ అలా అడగచ్చా అంటే ఈశ్వరుడైతే అడగచ్చు ఎదురుగుండేవాడు ఈశ్వరుడు అందుకే ఏవమే తథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ఏవం ఏతత్ యథా అంటే నువ్వు ఏదైతే చెప్పేవో అర్థం అంటే చెప్పి ఉన్నది అని అర్థం ఏవం ఏతత్ యథా అర్థం నువ్వు ఏదైతే చెప్పేవో అది అలాగే ఉంటుంది అంటే అది సత్యమే అందులో ఇసుమంతా కూడా శంకించాల్సిందేం లేదయ్యా త్వం ఆత్మానం పరమేశ్వర నువ్వు నీ గురించి ఏదైతే చెప్పి ఉన్నావో అది నూటికు నూరు సత్యమే హే పరమేశ్వర ఇక్కడికి సంబోధన ఎలా అయిపోయింది కమలపత్రాక్ష ఇత్యాదు దాటిపోయే హే పరమేశ్వర అన్నాడు ఇక్కడ ఈశ్వరుడికి ఈశ్వరుడు పరమేశ్వర ద్రష్మిామితే రూపం ఎందుకంటే సృష్టి అంతా నీ అపారమైన ఐశ్వర్య శక్తితో జ్ఞాన బల క్రియాదులతో వ్యాపించిపోయిందని చెప్తూ అందులో కొన్ని నాకు చూపించాం కానీ విశ్వమంతా నీ యొక్క జ్ఞానబల క్రియా ఐశ్వర్యములు వ్యాపించిపోయే అంటే అదంతా కలిపి నాకు దర్శించాలయ్యా ద్రష్టుమిామితే రూపం ఐశ్వరం పురుషోత్తమ ఒక్క శ్లోకంలో రెండు అద్భుతమైన సంబోధనలు పరమేశ్వర పురుషోత్తమ <tweepurushottama>, aishwara ochchuna, ే పురుషోత్తమ ఐశ్వరం తే రూపం ఈశ్వరీయమైన ఈ యొక్క రూపాన్ని అంటే ఐశ్వరం అని ఈశ్వర సంబంధమైన ప్రతిసారి గుర్తుపెట్టుకోండి ఐశ్వర్య శబ్దం వచ్చిన ప్రతిసారి ఈశ్వర సంబంధమైన ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు పరమాత్మ జగన్ నిర్వాహకుడు అన్నప్పుడు ఈశ్వర శబ్దం వాడాలి జగద్ అన్నప్పుడు పరమాత్మ శబ్దం వాడాలి ఇక్కడ కానీ పరమాత్మయే పరమేశ్వరుడు కాగలడు ఇంకెవరి వల్ల కాదు పరమేశ్వరుడు అసలు స్వరూపం పరమాత్మ ఇది గమనించవలసిన అంశం అందుకే ఇప్పుడు చూపించబోయేది అంటే ఈశ్వర రూపం ఈశ్వర రూపం అంటే సర్వ జగన్ నిర్వాహకమైన రూపం జగదతీత రూపం ఇంద్రియాలకు అందేది కాదు ఆ మాటకు వస్తే ఈశ్వర రూపం మాత్రం ఇంద్రియాలకు అందుతుందా వల్ల కాదు ఈయన ఆ ఆనందానుభూతితో అడుగుతున్నాడు నూపించబయ్యా అని అడుగుతున్నాడు ద్రష్మిచ్చామితే రూపం ఐశ్వరం ఐశ్వరం రూపం ఈశ్వరీయమైన రూపం ఇది మన నిర్వచనం చెప్పుకుంటూ భగవత్పాద వారి రాసిన అర్థం ఏంటంటే జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సంపన్నం ఐశ్వరం వైష్ణవం రూపం ద్రష్మిచ్చామి ఈశ్వరీయమైన వైష్ణవ రూపాన్ని నేను చూడదలుచుకున్నాను స్వామి అన్నాడు వైష్ణవ రూపం అంటే విష్ణుస్వరూపం వైష్ణవ రూపం అంటే వ్యాపకమైనటువంటి రూపం విశ్వం అంటేనే విశ్వం అనగానే విష్ణువు దేనిలో ఉన్నాడో దాని పేరు విశ్వం అంట ఎంత బాగుందండి ఈ అర్థం ఎప్పుడైనా చూసారా విశ్వం సమస్తము సమస్తం అంటున్నాం కానీ విష్ణువు దేనిలో ఉన్నాడో అది విశ్వం విశతి విష్ణువు దేనిలో విశతి ప్రవేశించి ఉన్నాడు అందుకు ఈ అర్థం ఒక్కసారి చూసుకోండి విశ్వం అనగానే విష్ణువు ఎందులో ఉన్నాడో అది విశ్వం అనగానే మన విశ్వం అనగానే విష్ణువు గుర్తురావాలి ఎంత రమ్యమైనటువంటి మాట ఆ అర్థం చూడగానే విశ్వం ఆయన పేరే అని భిన్నంగా లేదు అని ఐశ్వరం అన్నప్పుడు భగవత్పాలు వారు ఒక మహాసమాసం పెట్టేశారు ఇక్కడ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభీ సంపన్నం ఐశ్వరం వైష్ణవం రూపం ద్రష్మిచ్చామి జ్ఞాన సమర్థత ఇక్కడ వచ్చిన సమర్థత జ్ఞానం సమర్థత శక్తి బలం వీరత్వము తేజస్సు వీటితో సంపన్నం పరిపూర్ణమైనటువంటి వ్యాపకమైనటువంటి నీ ఈశ్వరస్వ రూపాన్ని చూడాలనుకుంటున్నాను కృష్ణ అనుకుంటూ చూపించేస్తాడా ఎలా అడగాలో గురువు దగ్గర చూడండి ఇక్కడ మన్యసే ఎది తచ్చక్యం మయా ద్రష్మితి ప్రభో యోగేశ్వరా తతో మేత్వం దర్శయాత్మానమవ్యయం మన్యసే అంటే నువ్వు ఇలా అనుకుంటే ఏమని నేను ఆ రూపం చూడగలనని నీకు నువ్వనుకుంటే అంటే చూడగలని అనుకోవడం అంటే చూడగలిగే సమర్థత నాకు ఉంటే ఒకటి చూడగలిగే అర్హత నాకుంటే రెండు తెలుసుకోవాలండి ఇక్కడ అంటే నేను చూపిస్తాను కానీ చూడగలవా అంటే అర్హుడనా సమర్థుడనా రెండు ప్రశ్నలు ముందు అర్హత లేని వాడికి ఏది చెప్పరాదన్నారు చూపించచ్చా అది వాళ్ళ కాదు కనుక నేను అర్హుడనైతే గురువుల ముందు ఎప్పుడు అడగాలండి అగస్య మహర్షి అయ్యగ్రవస్వాములు నిలబడి నేను అర్హుడినైతే చెప్పండి అన్నాడు అది ఎందుకంటే చెప్పరు వాళ్ళకే చెప్తారు అన్నారంటే వాళ్ళ శిష్యులు గురువు పశ్చాత్తా పడాలండి ఇక్కడ ఎటువంటి వినయం ఉండాలి అహంకారం ఉన్నవారికి ఈశ్వరుడు గుమ్మం దగ్గరకు కూడా ప్రవేశం లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఈశ్వర జ్ఞానం పొందాలంటే ముందు అహంకారం వదిలేస్తే గానీ లోపలికి వెళ్ళాం ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అహంకారికి ప్రవేశం లేదు అది ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషత్వాత్ దైన్యప్రియత్వాత్ అంటాడు నారదులు గారు ఆయన ఎప్పుడూ దైన్యప్రియుడు అంటే అహంకార రాహిత్యమే కావాలి అది అర్జునుడి దగ్గర అంత పుష్కలంగా ఉందండి ఆయన నా మోహం తొలగిందని చెప్పాడంటే అహంకారంతో చెప్పలేదు నీ దయ వల్ల అన్నాడు ఇక్కడ నీ దయ వల్ల నేను ఈ స్థితికి వచ్చాను స్వామి నేను చూడడానికి అర్హుడునని సమర్థుడనని నువ్వనుకుంటే మన్యసే నువ్వనుకుంటే ఏది తత్చక్షమయా దృష్టి ప్రభో యోగేశ్వర ఇక్కడ సంబోధనల్లో యోగేశ్వరుడు అంటే యోగమునుకు ఈశ్వరుడు యోగమునగా ఏ శక్తి తేజ జగత్తు నిర్వహిస్తున్నాడో అది యోగం పరమాత్మ వద్ద పరమాత్మ అర్థం దానికి నియామకుడు గనక యోగేశ్వరుడు ఏ యోగేశ్వర తతో మే త్వం దర్శయ ఆత్మానం అవ్యయం నీ అవ్యయమైన రూపాన్ని చూపించు అవ్యయము అనగానే తరుగుదల లేనిది శాశ్వతమైనది అనంతమైనదని రూపాన్ని చూపించు అనగానే భగవానుడు అంటున్నాడు పశ్చిమే పార్థ రూపాన్ని శతశోధ సహస్ర సహ నానావిధాని దివ్యాని నానా వర్ణాకృతిని చే అర్జున పార్థ నా రూపములు చూడు శతసహ అత సహస్ర సహ వందల కొలది వేల కొలదలుగా వస్తున్న నా రూపములు చూడు ఈ రూపములన్నీ కూడా దివ్యా అని దివ్యములు నానా వర్ణ ఆకృతినిచ నానా వర్ణములతో నానా ఆకృతులతో దివ్యములుగా కనబడుతున్న నా రూపములన్నీ చూడు అన్నాడు అంటే ఒక్కట ఈశ్వర రూపం అనేకముల ఇక్కడేమంటున్నాడు ఇక్కడ ఈశ్వర రూపము అని అడిగింది ఒకటి ఈయన చూడు అని చూపిస్తాను బహువచనం పలికాడు అంటే అర్థం నాలో పెక్కు ఉన్నాయి చూడు అనేకములు నాలో చూడు అనేకములుగా ఉన్న ఒక్క చూడు అది తెలుసుకోవాల్సినది ఇది ఎలాంటిది అంటే ఒక రాయి మీద అనేక విగ్రహాలు చెక్కారండి ఒక్క రాయి మీద ఒక యుద్ధ దృశ్యం అటువారు ఇటువారు అందరిని చెక్కారు రథాలు అన్ని ఎన్ని రథాలు ఎందరు మనుషులు ఎందరు యోధులు ఎన్ని ఏనుగులో ఎన్ని గుర్రాలో అంటున్నావు తడిమి చూడు అంతా ఒకే రాయి ఇది తెలుసుకో ఇక్కడ అదేవిధంగా ఒకే పరమేశ్వరి ఎందు ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి కనుక ఎన్ని తడిమినా రాయే ఎందన్ని చూసినాది అది విష్ణువే కనుక ఆ పరమేశ్వరంలోనే అన్ని చూపిస్తున్నాడు ఇక్కడ కనుక అర్జునుడికి ఎటువంటి భావన వస్తుందంటే ఒక పది చూస్తేనే పది విడిబడి అనుకుంటున్నావు ఇంకేం జ్ఞానం అనంతములు వెయ్యి వేలు వందలు అంటే లెక్కలేనన్నీ అని ఇక్కడ అనంతాన్ని లెక్కలేనని చూపిస్తున్నా చూడాల రూపములు ఇవన్నీ లెక్కలేని రూపములు ఈ లెక్కలేని పెక్కు రూపములు కల ఒక్కడిని నేను ఒక్కడిలో పెక్కు పెక్కు కలిపి ఒక్కటే అది విశ్వరూప సందర్శనం అంటే అర్థం ఇక్కడ అనేకాకృతులు కలిగిన ఏకాకృతే విశ్వరూపం అందుకే శత సహస్ర సహ నానా విధాని దివ్యాన్ని నానా వర్ణాకృతీనచ మొత్తంగా విశ్వరూపం అంటే భిన్నత్వంలో అభిన్నత్వమే విశ్వరూప దర్శనం ఇక్కడ భిన్నములైన వాటిలో అభిన్నత్వం చూడు ఒక్కొక్కటి ఏం చూపిస్తున్నానో అంటే మనం కంటితో ఎప్పుడు చూడలేనివి శాస్త్రముల్లోనో పెద్దలు చెప్తూనే ఉన్నాయి అనుకునేవి నమ్మేవి నమ్ముదామా లేదా అనుకునేవి కూడా చూపిస్తున్నాడండి ఇక్కడ అంటే గొప్పవారు నువ్వు నమస్కరించేటువంటి నీ మామూలు కంటితో చూడలేనటువంటి దేవతలతో సహా నేను చూపిస్తాను చూడు అంటున్నాడు ఇంకా చూపించడం ప్రారంభించలేదు చూడు చూడు అంటున్నాడండి ఇక్కడ పశ్చాదిత్యాన్ వసునుద్రాన్ అశ్వినౌ మరుతస్థధా బహున్యదృష్టపూర్వాణి పత్యాశ్చర్యాన్ని భారత ఆదిత్యాన్ పశ్య ఇదిగో ద్వాదశ ఆదిత్యుల్ని చూడు వసూన్ అష్టవసూల్ని చూడు రుద్రాన్ ఏకాదశి రుద్రుల్ని చూడు అశ్వినౌ ఇద్దరుగా ఉన్న అశ్విని దేవతలను చూడు మరుతస్త నలభై మంది మరుద్గణములను చూడు ఇంకా బహున్యదృష్ట పూర్వాణి ఇంతవరకు నువ్వు చూడనటువంటివి ఆశ్చర్యాని అబ్బులు ముఖలు అయినటువంటివి హే భారత పశ్య ఇహం జగత్కృత్నం పశ్చాచరాచరం ఇహ ఏకస్థం జగత్కృత్ ఏకస్థం ఒక్కదాని ఎందే ఉన్న సమస్త విశ్వమును చూడు సమస్త విశ్వము ఏ ఒక్కదానిలో ఉందా ఒక్కదాన్ని చూడు అది నా స్వరూపము ఇహ ఇహ ఏకస్థం జగత్కృష్ణం కృత్స్నం అంటే సమస్తము కృష్ణం జగత్ సమస్త జగత్తు ఏకస్థం ఏకముగా ఒక్కదాని ఎందు ఉంది దాన్ని చూడు ఆ జగత్తేది చరా చరాచర రూపమైన సమస్త జగత్తు కదిలేవి కదలనివి అయినటువంటి సమస్త జగత్తుని కూడా ఇక ఏ కష్టం ఒక్కదాని ఎందో చూడు ఎక్కడ నా శరీరంలో చూడు ఇంతవరకు ఒక చేత్తో చర్నాకోలా పట్టుకుని సమయం వచ్చినప్పుడు అభయం చెప్తూ చిన్ముద్ర చూపిస్తూ ఇంత గీత చెప్పినటువంటి ఆజానుబాగువైన రమణీయమైన కృష్ణ శరీరం ఇప్పుడు సర్వ జగత్తుని కలిగి తాను మాత్రమే సమస్తముగా ఉంటూ గోచరించబోతున్నాడండి ఇక్కడ స్వరూపం అందుకే మామ దేహే ఎక్కడ చూస్తావు ఇవన్నీ మమ దేహే నా శరీరంలో చూడు గుడాకేశా య్రష్టుమిచ్చ ఇంకా నువ్వేవి చూడాలనుకుంటున్నావో అది కూడా చూడు అంటే మనస్సులో ఎక్కడో యుద్ధంలో ఎవరు గెలుస్తారో అని ఉందేమో అది కూడా చూపిస్తారు చూసుకో అంటూ ఒక్కటి నువ్వన్నావా నేను చూడ్డానికి అర్హుణ్ణితే అన్నవే అర్హత మాటుంచి సమర్థత నీకు లేదు అన్నాడు ఇక్కడ నీకు సమర్థత లేదు నతు మాం శిక్ష సే స్వచక్షుష అని గురువు దగ్గరికి వెళ్ళి అర్హుణ్ణయితే ఇవ్వండి కాదు అర్హత కల్పించి ఇస్తాడు గురువు తెలుసుకో ఇక్కడ అర్హుణ్ణి చేసేవాడు గురువు మామూలు గురువులు వేరు వాళ్ళకి అర్హత చెప్తారు భగవానుడు గురుత్వం వేరు నిన్ను అర్హుణ్ణి చేసి అది ఇక్కడ భగవంతుడి గురు భగవంతుడికి ఆశ్రయించు త్వమేవి గురువు ఆ జగద్గురువు అర్హత లేకపోతే అర్హత నిచ్చి అనుభూతినిస్తాడు సామాన్య గురువులు అర్హుడు వైతే అనుగ్రహిస్తారు ఇది రెండిటికి తేడా జగద్గురువు ఆయన అందుకే నతుభాం సక్షే దృశ్యం ద్రష్టు అనేవ స్వచక్షుష కన్ను కర్మల కొద్దీ బాహ్య ప్రపంచాన్ని చూడడానికి మాత్రమే ఇచ్చాడు ఆయన చూసే కన్ను కాదు ఈ కంటికి కనబడేది ఇలాంటిదే కనబడుతుంది నాసన లక్షణం కలిగిన వస్తువుకి నాసన స్వరూపమే కనబడతాయి వికార దృష్టికి వికార వస్తువులే కనబడతాయి చర్మచక్షువులకు కనబడేది వేరు కర్మతో తెచ్చుకున్న చర్మచక్షువులంతే నీకు వేరే చక్షు ఇవ్వాలి ఎందుకంటే దివ్ విశ్వరూపం అంటే అర్థం చేసుకోవాలి ఏదో మిరాకిల్ కాదు ఇది ఇంతకంటే మిరాకిల్ మరకొట్లేదు జాగ్రత్తగా గమనించాలండి విశ్వరూపం అంటే ఒక వ్యక్తి ఏకకాలాన్ని ఏకదేశాన్ని ఏకవస్తువుని చూడగలడు అవునా లేదా ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు టైం ఎంతండి ఏడు ఈ ఏడు నలభైకి మాత్రమే మనం చూడగలం దాని ముందు వెనకలు మనం చూడలేం అవునా లేదా అలాగే మనం ఎక్కడ చూడగలం అంటే ఎక్కడున్నామో అదే చూడగలం దాన్ని మించి చూడగలం అంటే దేశపరిమితి కాల పరిమితి వస్తు పరిమితి అంటే వస్తువు ఎంత ఉంటుందో ఆ పరిమాణం మాత్రమే చూడగలం అది మొహమ్మీదకి తెచ్చినా చూడలేం దూరంగా పెట్టినా చూడలేం కానీ దేశ కాల వస్తు పరిమితులతోనే ముడిపడి ఉంటుంది మన చూపు భగవంతుడి చూపు పోయేది సర్వదేశ సర్వకాలములు సర్వ వస్తువులు ఎందు ఉన్నది సర్వదేశ సర్వకాలములు సర్వ వస్తువులు తన ఎందున్నది చూడబోతున్నాం ఇక్కడ అంటే ఈ స్థితి ఎలాంటిది ఊహించడమే కష్టం అండి ఇక్కడ అలాంటిది తెలియగలగాలి అంటే ఆ జీవుడి దృష్టిని కూడా దేశకాలాతీతం చేయాలి ఒక్కసారి ఆ దృష్టిని ఆ స్థితికి తీసుకెళ్లగలిగితే దివ్య దృష్టి అంటారు ఇక్కడ దివ్య దృష్టి ఆ దృష్టి కావాలి ఆ దృష్టి ఏమిటంటే విశ్వంలో ఈశ్వరుణ్ణి చూడగలిగే దృష్టి విశ్వాన్ని ఈశ్వరుడిగా చూడగలిగే దృష్టి దివ్య దృష్టి అన్నారు ఇక్కడది విన్నారు కదా విశ్వంలో ఈశ్వరుని చూడగలిగే దృష్టి విశ్వంగా ఈశ్వరిని చూడగలిగే దృష్టి అది ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది తెలుసుకోవడానికి అర్హుడెవుడు గుడాకేశుడు అంటే నిద్ర లేకుండా ఉండేవాడు మాత్రమే అర్హుడు అంటే నా స్వామి విషయం నేను వినాలి అనేటువంటి చిత్తశుద్ధితో కూడి నిజాయితీ గలగే శ్రద్ధకు మాత్రమే విషయం అర్థమవుతుంది మరి కనబడాలంటే అంత ఉండాలండి ఇక్కడ అది అందుకే అర్హత అంటే చేతిలో పుస్తకం పట్టు కూర్చోవడం కాదు ఇతర సంస్కారములు ఎన్ని అవన్నీ అర్హత అర్జును లాంటి ఉత్తమ శ్రోతకి నీకు అర్హత ఉంది కానీ సమర్థత లేదు గనక సమర్థత నేను ఇస్తున్నాను అన్నాడు భగవానుడు ఒక్కసారి ఇక్కడ నటుమాం చక్షషే దృష్టి అనే వస్వచక్షుష దివ్యం దామి తే తే నీకు దివ్యం చక్షుః దామి దివ్యమైన చూపునిస్తున్నాను అన్నాడు ఇక్కడ ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పరప్రత్యక్షం అపరప్రత్యక్షం రెండు ఉంటాయండి ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడేవి అర్థం ఇక్కడ అవి మనకు రో ప్రతిసారి కనబడుతున్నాయి ఇంద్రియాలకు కనబడేది అపరప్రత్యక్షం సమాధిలో గోచరించేది పరప్రత్యక్షం అన్నాడు పరప్రత్యక్షం సమాధి స్థితి అంటే త్రిగుణాన్ని దాటిపోయిన స్థితికి వెళ్ళగలిగితే అప్పుడు ఈ దృశ్యం కనబడుతుంది ఇక్కడ అంతెందుకు నువ్వొక ఇంటి స్వరూపం చూడాలి అన్నప్పుడు బయటకు వచ్చి మొత్తం కనబడుతుంది అలాగనమాట ఇక్కడ దాని నుంచి బయటకు రాగలగాలి నువ్వు ఉన్న దాంట్లో దాని నుంచి బయటకు రావాలంటే అలా అవుతుందండి ఇక్కడ ఆ స్థితి చాలా ఆశ్చర్యం అది ఆయన ఇవ్వగలడు ఒక్కసారి జీవు అలాగా పైకి తీసుకు వెళ్ళగలిగితే మొత్తం చూపించగలడు అందుకే సమాధిజన్యమైన పరప్రత్యక్షం ఎలాంటిదో ఒకనొక యోగ సమాధి స్థితి అర్జునుడికి కలిగించాడు అది తెలుసుకోవాల్సింది ఆ యోగ సమాధి స్థితిలో యోగికి ఆ సిద్ధ భూమికలో ఏది గోచరిస్తుందో అటువంటి దర్శనం ఇవ్వబోతున్నాడు అటువంటి చూపునిచ్చాడు ఇక్కడ గమనించవలసినది ఏంటంటే దివ్యమైన చూపునిస్తున్నాను అన్నాడు అంతేగాని అర్జున్ అలాగే కూర్చో ఇప్పుడు కదా ఇప్పుడు వస్తున్నానని చెప్పి వెళ్ళి మేకప్ రూములోకి వెళ్ళి మేకప్ వేసుకొచ్చాడు ఆయన ఇక్కడ చూడండి ఇక్కడ ఒక్కసారి ఇలా చూడు ఠామ్ నా రూపం ఎలా మార్చుకుంటున్నాను అనలేదు ఆయన అంటే చూపు మార్చాడు కానీ రూపు మార్చలేదు భగవంతుడు ఇదొకటి గమనించవలసిన అంశం అంటే కృష్ణుడు ఎంతున్నాడు ఇదిగో నా ముందు ఎన్ని అడుగులు ఉన్నాడండి ఇప్పుడే రథాన్ని తోలి తోలి ఇక్కడికి తెచ్చాడు ఇప్పుడు ఆపి కిందకి దిగాడు ఇదివరకు వేణు పట్టుకున్నాడు ఇప్పుడు చర్నాకోలు పట్టుకున్నాడు తోత్ర ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో చంకలో పెట్టుకున్నాడు ఇక్కడ చిన్ముద్ర పట్టుకున్నాడు వీడా వాడే అంతే ఉన్నాడా అంత ఉన్న దాంట్లో అంతా చూడన్నాడు ఇక్కడ ఇంత ఉన్న స్వరూపుల్ని అంతా చూపించిపోతున్నాడు అంటే కృష్ణ పరమాత్మ విశ్వరూపుడుగానే అవతారమంతా తిరిగాడు అందరూ ఈ మాత్రమే చూడగలిగారంటే అది ఆయన మాయా శక్తి అది కప్పించాడు ప్రపంచమంతా కాని వాళ్ళంతే చూడగలిగారు ఎప్పుడైనా వాడు యోగ్యుడైనప్పుడు తెర తీస్తాడండి అసలు తను విశ్వరూపం ఏంటో చూపిస్తాడు మళ్ళీ మూసేస్తాడు ఇది కొత్త వాళ్ళ అమ్మకు చూపించలే రెండు పర్యాయాలు చూపించాడు ఒక పర్యాయం క్షణకాలం అవునా కాదా అనుకునే మూసేశాడు రెండో పర్యాయం కాసేపు ఉంచాడు అక్రూరుడికి చూపించలేదా అదొక రకం జలంలో చూపించాడు అంతెందుకు సభలో చూపించలేదు అందరూ చూడగలిగారా మూర్చిపోయారు మూర్ఖులు చూపించాడు అంటే భగవానుడు ఎలా తిరుగుతున్నాడు విశ్వరూపావతారమే కృష్ణ అవతారం అందుకే విశ్వరూపుడు ఎప్పుడు కూడా అందుకే తన తత్వాన్ని ఎక్కడ దాచిపెట్టుకుని కృష్ణుడు రాలేదు తాను తనుగానే దిగొచ్చిన అవతారం కృష్ణావతారం సంపూర్ణమైన పరమాత్మతత్వం అందుకే అతీతుణ్ణి నేనే వ్యాపకుణ్ణి నేనే సర్వనియామకుణ్ణి నేనే వ్యాపకత్వ నియామకత్వం రెండు ఉన్నాయండి భగవానులో వ్యాపించడవేడు అంటూ ఊరికే వ్యాపించి కూర్చోలే దేని ఎందు వ్యాపించడు దాన్ని నియమిస్తున్నాడు దాన్ని శాసిస్తున్నాడు అది వ్యాపకత్వ నియామకత్వములు కలిగిన వాడే ఈశ్వరుడు ఇది తెలుసుకోము ఆయన విశ్వేశ్వరుడు విశ్వమే విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు అనగానే విశ్వంతో సహా ఈశ్వరుడు అందుకే సాధారణ దశలో విశ్వానికి కారణం అని దండం పెడతాం ప్రతిపాటు అదే చేస్తాడు విశ్వానికి అంతరికి ఆయన కర్త కర్త అనుకుని అనుకుని మొదటి దశ రెండవ దశ విశ్వంలో ఈశ్వరుడు మూడవ దశ విశ్వంగా ఈశ్వరుడు నాలుగవ దశ విశ్వాతీతుడు ఈశ్వరుడు ఇలా క్రమక్రమంగా మనం వెళ్ళాలి ఇప్పుడు మనకు విశ్వంలో ఈశ్వరుడు దశ దాటి విశ్వంగా ఈశ్వరుడు దశను ఇవ్వబోతున్నాడు దానికి దివ్యం దదామి తేచక్షువు ఏకకాలంలో అనంతకాలం ఏకదేశంలో అనంతత్వం అనంత దేశం అనకూడదు అనంతత్వం అది అనుభూతిలోకి తేబోతున్నాడు అదొక అనుభూతి దర్షనమనగా అనుభూతి అనుభూతి అనుభూతి ఇది తెలుసుకోండి ఇక్కడ చూడడం కాదు అనుభూతి అనుభూతినిస్తున్నాడు విశ్వరూపానుభూతిని అనుగ్రహిస్తున్నాడు యోగులు సమాధి స్థితిలో పొందినటువంటి పరప్రత్యక్షమేదో ఆ సమాధి రూపమైన యోగస్థితిని దివ్యదృష్టి అనేటువంటి స్వరూపముగా ఇచ్చి భగవానుడు తనని ప్రత్యక్షం చేసుకోబోతున్నాడు పశ్చమే యోగమైశ్వరం నా యొక్క యోగమైశ్వరం సరిగ్గా మొన్నటి నవమోధ్యాయంలో కూడా పశ్చిమే యోగమేశ్వరం మాట ఉంది అక్కడిదిక్కడ తెగించుకోవాలండి ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ మత్స్థాని సర్వభూతాన్ని గుర్తుంది శ్లోకం దగ్గర పశ్చిమే యోగమేశ్వరం అంటాడు ఇక్కడ అంటే నాయందే ఈ భూభూతములన్నీ ఉన్నాయి నాయందే పుట్టి పెరుగుతున్నాయి నా వల్లే పుట్టి పెరుగుతున్నాయి కానీ వాటిలో నేను లేను ఆ మాటకు వస్తే భూతములు నాలో లేవు అని చెప్తూ పశ్చిమే యోగమేశ్వరం ఇక్కడ నచ్చ మత్ని భూతాన్ని పశ్చిమే ఆ మాట ఇక్కడ తెచ్చుకోవాలి ఆ లింక్ ఎలా ఉందో చూడండి ఇక్కడ పశ్చిమే యోగమేశ్వరం అంటే వాటిలో ఉంటాను కానీ వాటి చేత నియమింపబడను నేను వాటిని నియమిస్తాను ఈ జగత్తుని పరిమితంగా గోచరింపజేస్తున్నా నేను అపరిమితుణ్ణి అనంతుణ్ణి అని చెప్పడమే పశ్చిమే యోగమేశ్వరం ఆ ఈశ్వరమైనటువంటి సర్వశక్తివంతమైన జ్ఞానబలక్రియా సంపన్నమైన మహిమాన్వితమైనటువంటి అద్భుత రూపాన్ని ఇప్పుడు చూడు అన్నాడు ఇక్కడ చూడు అనడం ఆలస్యం ఏమముక్వా తతో రాజన్ ఇప్పుడు సంజయ్ యువాచ వచ్చిందండి ఇంతవరకు లేదు మొట్టమొదటి ధర్మక్షేత్రు క్షేత్ర దగ్గర తప్ప అంటే ఇదంతా వ్యాసుడిచ్చిన దివ్య దృష్టి చూసి చెప్తున్నాడు సంజయుడికి అంత భాగ్యం అండి ఇంత సంజయుడి అనుభూతి ఒక టీవీలో వస్తూ చూసినట్టే ప్రత్యక్షంగా చూసిన దాని స్థితి వేరు ఇక్కడ దాన్ని అనుభవిస్తున్నాడు అర్జునుడు కనబడుతున్న చెప్తూ ఆ మాత్రానికే పొలకించిపోతూ చెప్తున్నాడు సంజయుడి ఇక్కడ ఏవముక్త తతో రాజన్ మహాయోగేశ్వరో హరిహి అలా చెప్పిన హరి అంటే ఎవరనుకున్నావయ్యా మొన్న నీ సభకు వచ్చి రాయి భారం చేశాడు ఆ కృష్ణుడు అనుకుంటున్నావేమో మహాయోగేశ్వరో హరి మహాయోగేశ్వరుడైన హరి దర్శయా మా సపార్థాయా పరమం తన పరమ రూప ఐశ్వర రూపాన్ని చూపిస్తున్నాడు అర్జును కనబడుతోంది అద్భుతమైన రూపం అనేక వక్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోతాయుధం సదృశీ సాసస్త మహాత్మన త్రైకస్థం జగత్ ప్రభక్తమనేకథ అపశ్య దేవదేవ శరీరే పాండవస్తథ మొత్తం విశ్వరూపు ఎలా కనబడిందంటే అనేక వక్తయనం అనంతములైన వదనములతో అనంతములైన నేత్రములతో అనేకములైన అద్భుతమైన దర్శనములతో అనేక దివ్యాభరణములు దాల్చి అంటే మొత్తం ఒక రూపంగా కనబడుతుంది కదా అది అనేక దివ్యాభరములతో కనబడుతూ దివ్య అనేక ఉద్యత ఆయుధం ఆయుధములెత్తి పట్టుకున్న అనేకములైన రూపములతో దివ్య మాల్యాంబరధరం దివ్య మాల్యములు అంటే మాలలు అంబరములు ధరించిన రూపము దివ్య గంధములు అలగుకున్న విశ్వతోముఖం అన్ని వైపులా ప్రకాశిస్తున్నటువంటి మూర్తుల్ని చూస్తున్నాడు ఇంత కలిసిన మహామూర్తి అక్కడ ప్రత్యక్షమవుగానే ఎలా ఉన్నదంటే దివి సూర్య సహస్రస్య భవే జుగ బదుత ఏది భా సృశీసా మహాత్మన వేల సూర్యులు ఒక్కసారి ఆవిర్భవిస్తే ఎంత కాంతి పుంజం ఉంటుందో అంత కాంతి అక్కడ వ్యాపించింది అన్నారు అది చూడగలమా అందుకే దివ్యచక్ష ఓపెన్ హ్యామర్ అనేటువంటి ప్రప్రథమ అణుశాస్త్రవేత్తల్లో ఒకడు ఆయన అణు విస్ఫోటం గురించి మాట్లాడుతూ దాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియట్లేదు కానీ హిందువులు భగవద్గీతలో దాన్ని పోల్చడానికి సరిపోయే ఒక శ్లోకం ఉందని ఈ శ్లోకం చెప్పాడండి దివి సూర్య సహస్రస్య భగవే భవేగవదుత వేల కొలది సూర్యులు యుగపత్ ఏకకాలంలో ఉత్త ఉదయించి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సదృశి సత్ అటువంటి కాంతితో సాత్ ఉన్నది సుమా వెలుగు ఎవరిగా వెలుగు తస్య మహాత్మన అంత వెలుగు ఆ మహాత్ముడైనటువంటి యోగీశ్వరుడైనటువంటి హరిది తత్రైకస్థం జగత్ కృష్ణం ప్రవిభక్తం అనేకధ ఒక్కదానిలోనే సమస్త జగత్తు అనేకములుగా విభవించబడిన జగత్తు ప్రవిభక్తం అనేకధ అనేక విధములుగా విభాగింపబడిన కృష్ణం జగత్ సమస్త జగత్తు ఏకస్థం ఒక్కదానిలో గోచరించింది ఆ మాట చెప్పేటప్పుడు ఎంత తత్ర ఏకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనే కదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తథా పాండవుడైనటువంటి అర్జునుడు కృష్ణ శరీరంలో ఇదంతా చూస్తూ ప్రవిభక్తమంటే దేవ పితృ మనుష్యాది భాగములుగా గోచరిస్తున్న అనేక రూపములు కానీ అనేక రూపములు విష్ణువే అని స్పృహ స్ఫురణ కలుగుతూనే ఉంది ఇక్కడ తతస్స విస్మయా విష్ణో హృష్ట ఒక్కసారి విస్మయానికి లోనయ్యాడు అర్జునుడు దివ్య ఇచ్చినప్పటికీ కూడా దృష్టినైతే ఇచ్చాడు కానీ అర్జునుడు అది చూసి విస్మయానికి లోనయ్యాడు విస్మయం అంటే ఆశ్చర్యానికి లోనై హృష్ట రోమ ఒక హర్షం కలిగిందిటండి ఒక ఆనందం యొక్క పరాకష్ట అది కలిగి దానితో ఒళ్ళు పులకించిపోయింది హృష్టరోమ ధనంజయ ప్రణమ్య శిరసాదేవం శిరసా నమస్కారం చేసి రెండు చేతులు దోయలించి అశ్రులు రాలుతూ ఉండగా స్వామిని స్థుతిస్తున్నాడు పదిహేడు శ్లోకములు సమాధి భూమికలోంచి పలికిన శ్లోకములు ఇక్కడ ఇప్పుడు పదిహేడు ఉంటాయి తర్వాత కృష్ణుడు మాట్లాడిన తర్వాత పదకొండు ఉంటాయండి కలిపితే అష్టావింశతి శ్లోకములు ఈ అష్టావింశతి శ్లోకములు విశ్వరూపస్థుతి ఇది సమాధి భూమికలోంచి చెప్తున్న మాట అంతేగాని వాడి చెప్పగా విని వీడి చెప్పగా విని మరికొన్ని చదివి తయారు చేసుకున్న స్తోత్రం కాదు అనుభూతిలోంచి పలుకుతున్న అక్షరాలు వినిపిస్తున్నది ఎవరికి పరమాత్మకే ఆ హృదయపు లోతుల్లోంచి అనుభూతిలోంచి అంటున్నాడు పశామి దేవాంస్తవ దేవదేహే సర్వాం స్శేషసంఘాం బ్రహ్మానమీసం కమలాసనస్థం ఋషీశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్నేత్రం పశ్యామి ర్వతో అనంత రూపం నాంతం నమ్యం న పునస్తవాదిం పశామి విశ్వేశ్వర విశ్వ హే పరమేశ్వర నీ దివ్యమైన దేహంలో సమస్త దేవతల్ని నేను చూస్తూ ఉన్నాను సమస్త భూతసంఘముల్ని చూస్తూ కనబడుతున్న దేవత అదిగో బ్రహ్మదేవుడు బ్రహ్మానమీషం అదిగో పరమేశ్వరుడు కమలాసనస్థం కమలాసనంపై కూర్చున్న బ్రహ్మదేవుడు ఋషీశ్చ సర్వాన్ సర్వ ఋషులు ఉరగాశ్చ దివ్య జాతులైనటువంటి వాసుకి అనంతుడు ఇత్యాదులు ఇలాంటి దివ్యాన్ అనేక బాహుదర వక్తృ అనేక బాహువులతో అనేక వదనములతో అనేక ఉదరములతో అంటే ఇన్ని కడుపులా ఎందరో ఎందరో ఉన్నారు ఎందరికో రూపములు ఉన్నాయి రూపములనిట్లు వక్త్రము ఉదరము ఉన్నాయి ఆ వక్ ఆ ఉదరాలన్నీ నీవే ఇది తెలుసుకో కనబడుతున్న ముఖాలన్నీ నీవే కనబడుతున్న ఉదారాలన్నీ నీవే అయినప్పుడు నీకెన్ని ఉదరాలో నీకెన్ని వదనాలు అనేక బాహు ఉదర వక్ నేత్రం పశ్చామిత్వాం సర్వత అనంత రూపం నాంతం నా మధ్యం ఎంతవరకు అయ్యో దాని ఆది తెలియట్లేదు దాని అంతం తెలియట్లేదు ప్రక్కలకి చుట్టు అంత ఇది ప్రక్క ఇది మొదలు ఇది చివర అనేది లేదు నాంతం నమధ్యం న పునస్థవాదిం పశ్చామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వం వేరు విశ్వేశ్వరుడు వేరు కాదు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు అది ఇందులో గొప్ప విషయం ఇక్కడ పశ్చిమి విశ్వేశ్వర విశ్వరూప పైగా సమస్త విశ్వాన్ని చూపిస్తున్న విష్ణువు సంపూర్ణ రూపం ఎలా ఉందంటే కిరీటం ధరించి గద పట్టుకుని చక్రాది ఆయుధాలు ధరించి తేజోరాశిగా ప్రకాశిస్తున్న విష్ణువులో ఈ వివిధ రూపములు గోచరిస్తున్నాయి కిరీటినం గదినం చక్రణంచ తేజోరాశిం సర్వతో దిప్తిమంతం పశ్చామి దుర్నిరీక్షం సమంతా దీప్తానల అర్క ప్రకాశిస్తున్న అనల అగ్ని సూర్యాదుల్ని మించిపోయిన తేజస్సు నీ గోచరిస్తున్నది అందుకే దుర్నిరీక్షం మిరిమిట్లు కలుపుతున్న నీ యొక్క కాంతి వల్ల చూడ్డానికి కూడా శక్త సరిపోవట్లేదు ఏది దివ్య దృష్టి వచ్చినప్పటికీ ఒక మహాసూర్యుని చూస్తేనే కళ్ళు మిరిమిట్లు కలిపి ఇలా ఇలా అనుకుంటామే అలాంటిది వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుంది అలాంటి తేజస్సు అండి ఇక్కడ అందరూ స్పష్ట రూపాలు గోచరిస్తున్నాయి పైగా తేజో ఇంతవరకు కనబడిన వివిధ రూపాలు చూపిస్తున్నాడు వివిధ రూపాలు కలిపి ఒక్కటిగా ఉన్న స్వామి శంఖ చక్ర గదాపద్మలు ధరించి కిరీటి ధారయ్యి గోచరిస్తున్నాడు అది తేజోరాశిగా ఉన్నది సర్వతహా దీప్తిమంతా అన్ని వైపులా ప్రకాశమానముగా ఉన్నది దుర్నిరీక్ష సమంతా ఎటువైపు చూసినా దుర్నిరీక్షమే ఇటు చూడలేకపోతున్నా గానే కళ్ళు అటు తిప్పుకుంటే అటు అది అందుకే సమంతాత్ అన్ని వైపులా దుర్నిరీక్షమే ఆ తేజస్సు దీప్త అనల అర్కజ్యుతి జాజ్వల్యమానమైనటువంటి అగ్నివలే సూర్యుని వలే ఉన్నది అప్రమేయం కొనత కందనిదిగా ఉన్నది ఇప్పుడు నాకు నువ్వు చెప్పినవన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి త్వమక్షరం పరమం వేధితవ్యం తమస్య విశ్వరం నిధానం త్వ అవ్యయ శాశ్వత ధర్మ గోపా సనాతనస్వం పురుషోమతో అక్షరం నువ్వు అక్షరుడు నాయనా అక్షర పరబ్రహ్మయోగం నా సరహితులమైన పరబ్రహ్మము నువ్వు పరమం సర్వోత్కృష్ఠుడు ఇప్పుడు చెప్తున్నాను తెలుసుకుంటే నిన్ను మాత్రమే తెలుసుకోవాలి ఇంకా దేని గురించి తెలుసుకోవలసింది లేదు వేదితవ్యం అనగా ముముక్షుభి జ్ఞాతవ్యం అంటారు భగవత్పాల్ వారు మోక్షకాంక్ష కలిగిన వారు తెలుసుకోవలసిన నువ్వే తమస్య విశ్వరం నిధానం సమస్త విశ్వానికి నిధి వంటి వాడవు నువ్వు నిధి ఎందు సంపదలున్నట్టు విశ్వం నీలో ఉన్నది అలాగే అన్నీ నీలో లీనమయ్యుంటాయి నీలో ప్రకటింపబడతాయి అంటే పుట్టినప్పుడు నీలోనూ ఉన్నాయి పెరిగినప్పుడు నీలోనూ ఉన్నాయి లయమైనప్పుడు నీలో ఉన్నాయి గనక విశ్వమరకు నువ్వు నిధానము వంటి వాడవు తమవ్యయను అంటే శాశ్వతమైనటువంటి నాసరహితుడవు శాశ్వత ధర్మ శాశ్వతమైన ధర్మాన్ని రక్షించే నువ్వు అందుకే ఈ రూపాలు ధరించి అవతరించవు సనాతనస్వం నువ్వు సనాతనుడవు సనాతనం అనే మాటకి శాశ్వతం అనర్థం పురుషోమతో మే ప్రకారం అంటే నేను అపిని ఒపీనిన అనుభవంతో వచ్చినటువంటి అభిప్రాయం మొత్తం నీ స్వరూపమని నేను అనుకుంటున్నాను అంటే నేను తెలుసుకుంటున్నాను తమక్షరం పరమం వేధితవ్యం తమస్ విశ్వ నిధానం త్వవవ్యయ శాశ్వత ధర్మగొప్త సనాతనత్వం పురుషోమతో అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం అదిగో నీ కనుల స్థానములో సూర్యుడు చంద్రుడు గోచరిస్తున్నారయ్యా చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడు లేని కన్నులవే యన చంద్రులు అవి రాడ్రూపమది ఆది మధ్య అంతం లేనటువంటి వాడు అదేవిధంగా అనంత వీర్యం అనంతమైన బలము శక్తి కలవాడు పశ్చామిత్వాం దీప్త హుతాసభక్తం అదిగో నీ వదనం ప్రకాశిస్తున్న అగ్ని గోచరిస్తున్నది అగ్ని ముఖం స్వతేజస విశ్వమిదంతపంతం నీలో కనబడుతున్న విశ్వమనంతట్టి నీ తేజస్సే ప్రకాశింపజేస్తున్నది నీ తేజస్సుతో తప్పింపజేస్తున్నావు జావా పృథివ్యోధమంతరంహి వ్యాప్తం త్వయికైన దిశ జావా పృథివేని ఆ కప్పు ఈ కప్పు చెప్తాను గాని ఆ కప్పు ఈ కప్పు ఎడమ లేకుండా అక్కడ ఇక్కడ నడుమ వ్యాపించిన వాడు నువ్వే జావా పృథివ్యోధ వ్యాప్తం త్వయకైన నీ ఒక్కడి చేత ఇదంతా వ్యాపించబడినది ఈ నడుమునున్న దిశ సర్వాహ దిక్కులన్నీ నువ్వే వ్యాపించిపోయావు అన్ని వ్యాపించిపోయే కనుక దిక్కులను కనిపించట్లేదు దృష్వాద్భుతం రూపముగ్రంత నీ ఉగ్రమైన రూపాన్ని చూస్తున్నాను స్వామి ఉగ్రం అంటే అన్నిటినీ మించిపోయినది నేను అర్థం ఉత్ స్థితిలో ఉన్నది అన్నిటినీ మించిపోయింది అన్నిటినీ మించిపోయింది చూస్తే కలిగే దిగ్భ్రాంతి పేరు సంభ్రమం పేరు ఉగ్రం అటువంటి ఉగ్రం తేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ అని ఉగ్ర రూపము చేత ఈ లోకములన్నీ కూడా కంపించిపోతున్నాయి స్వామి అమీహిత్వాం సురసంఘా విశంతి ఇదిగో అమీహిత్వాం అంటే ఇదిగిదిగో చూపించడం అమీహిత్వాం సురసంఘా విశంతి అలా చూస్తూ చూస్తూ దృశ్యాలు బారుతూ ఉన్నాయి అందులో రకరకాల దృశ్యాలు చూస్తున్నాడు ఇప్పుడు ఒక దృశ్యం దగ్గర నిలబెట్టేశారు కృష్ణుడు ఆ దృశ్యం చూస్తున్నాడు ముందు అనేకములను చూపించాడు అనేకము కలిగినటువంటి శంఖచక్ర కథాపద్మాంకితమైన తన స్వరూపాన్ని చూపించాడు తర్వాత తన తేజస్సుని చూపిస్తున్నాడు ఇప్పుడు క్రమంగా ముఖ దర్శనమైంది ఆ ముఖంలో అగ్ని కనబడుతుంది దాన్ని చూస్తున్నాడు అదుగదుగు ఆ నోట్లో కందురు వెళ్ళిపోతున్నారయ్యా పైగా ఆ స్వరూపాన్ని చూస్తూ సురసంఘాహ విశంతి దేవతను కూడా వెళ్ళిపోతున్నారు అమీహిత్వాం సురసంఘాహ విశంతి నీ స్వరూపంలోకి దేవతలు విడిపోతున్నారు కేచిద్ ప్రాంజలయో గ్రణంతి కొంత దేవతలు నీ రూపంలో లీనమైపోతుంటే కొంతమంది రెండు చేతులు దోగి నమస్కరిస్తున్నారు నాకు కనబడుతుంది అదిగో అది అందులో నీలోనే కనబడుతుంది నీకు నమస్కరిస్తూ నిలబడిపోయిన దేవతలు గోచరిస్తున్నారు మహర్షులు స్వస్తి స్వస్తి అంటూ నీకు నమస్కరిస్తున్నారు అదిగో గోచరిస్తుంది స్వస్తి త్యుక్వ మహర్షి సిద్ధసంగావంతిత్వాతు పుష్కలాభి అదిగో మహర్షులు స్వస్తివచనం పలుకుతూ సంపూర్ణంగా స్తోత్రం చేయడం నాకు కనబడుతోంది కొందరు దేవతలు రెండు చేతులు దోజలించడం నాకు కనబడుతోంది కొందరు దేవత నీలోకి వెళ్ళిపోవడం నాకు కనబడుతున్నది ఇక్కడ అమీహిత్వాం సుర సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి త్యుక్వా మహర్షి సిద్ధసంగ్ స్తువంతిత్వాం స్తుష్కలాభి పైగా నీ విశ్వరూపాన్ని చూస్తూ నీలోనూ ఉన్న దేవతలు ఉన్నారు ఆశ్చర్యం అంటే నువ్వు నన్ను చూపిస్తున్నావంటే నేను నీకు దూరంగా ఉన్నానా ఎలా చూపిస్తున్నావో అదే ఆశ్చర్యం అండి ఆ స్థితి అది భౌతికమైన స్థితి కాదు అంటే ఇప్పుడు అర్జునుడు వేరేగా ఉన్నాడా ఇది తెలుసుకోవాల్సినది ఆయన అక్కడే ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నప్పుడు విశ్వం చూపిస్తున్నానని విశ్వం ఈయనకి బయట ఉందా ఇది ఇలా తేల్చలేనిది గనకనే దివ్య దృష్టి ఆ దృష్టి వేరిక్కడ అందుకే ఇప్పుడు ఏం కనబడుతున్నాయంటే ఇదిగో నిన్ను చూస్తూ ఆశ్చర్యపోతున్న దేవతలను కనబడుతుంది నేనే కాదు నిన్ను చూస్తూ ఆశ్చర్యపోవడం నిన్ను చూసి ఆశ్చర్యపోతున్న వాళ్ళు అందరు కనబడుతున్నారు చూడక్కడ రుద్రాదిత్యా వసభో ఏచ సాధ్యాశ్వే అశ్వినో మరుతశ్మోష్పపాశ్చంధర్వ యక్షాసుర సిద్ధ సింఘా వీక్షన్స్మితాశ్చ సర్వే ఆశ్చర్యపే చూస్తున్నారు రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వే దేవతలు అశ్విని దేవతలు మరుద్గణములు ఊష్మపులు మొదలైన పితృగణములు పితృదేవతా గణములు అంటే పితృదేవతా గంధర్వ యక్ష అసుర సిద్ధ సంగములు వీళ్ళందరూ చూస్తూ ఆశ్చర్యపోతున్నారు స్వరూపాన్ని రూపం మహత్త బహువక్ అనేక వక్రములతో అనేక నేత్రములతో సహస్రాక్ష సహస్రపాత్ అని వర్ణింపబడ్డటువంటి పురుష సుక్త స్వరూపమిది యజ్ఞపురుషుడుగా విరాట్ పురుషుడుగా అంతర్యామి అయినటువంటి పురుషుడుగా ఉన్న మహాపురుషుని యొక్క దర్శనం రూపం మహత్తె బహువక్త్ర మహాబాహో బహుబాహూ అనేక వక్రములు అనేక నేత్రములు అనేక బాహువులు అనేక ఊరువులు అనేక పాదములు బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్వా లోక ప్రవ్యతస్తథాహం అటువంటి నీ రూపముల్లో ఇన్ని విధములు నేను గోచరిస్తూ ఉండగా వణికుపోతున్న వాళ్ళు కూడా నాకు కనబడుతున్నారు నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాత్తానం దీప్త విశాల నేత్రం దృష్వాహిత్వాత్మ తి విష్ణో హే విష్ణు నభస్పృశం ఆకాశాన్ని అంటుతూ అనేక కాంతులతో ప్రకాశిస్తూ తెరచిన నోరుతో వ్యాత్తానం నృసింహస్వామి గుర్తు రావాలండి వ్యాత్తానం దీప్త విశాల నేత్రం దృష్వాహిత్వాం ప్రవ్యధితాంతరాత్మ ఇలాంటి మహారూపాన్ని చూడగానే వణికిపోతున్నాను స్వామి నేను సంభ్రమానికి లోనవుతున్నాను తత్తరపడుతూ ఉన్నాను ధృతిం న విందామి నిలవలేకపోతున్నాను మనస్సుని నిబ్బరించుకోలేకపోతున్నాను దమము శమము అంటే నిలవలేకపోతున్నాను మనస్సుని నిలువరించుకోలేకపోతున్నాను ఎదుగో నీ ముఖములు కనబడుతున్నాయి ఆ ముఖములు చూస్తూ ఉంటే నాకు శాంతి కాదు ప్రకంపనలు వస్తున్నాయి స్వామి దంష్టాకరాళాని చతే ముఖాని దుష్టవ కళానల సన్నిభాని దిశో నే నేచ శర్మ ప్రసీదేవేశగన్ నివాస దంష్ఠాకరాళ అని భయంకరమైన కోరలతో ఉన్నటువంటి ముఖములు గోచరిస్తున్నాయి ఒక ముఖం కాదు అనేక ముఖములు వాటి కోరలు ఉన్నాయి పైగా కాలానల సన్నిభాని కాలాగ్నుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి అలాంటి ముఖములు వాటి నుంచి వచ్చే జ్వాలలు జ్వాలల వచ్చ వచ్చిన కాంతులతో ఇది ఈ దిక్కు అది ఆ నిర్దేశించలేకపోతున్నాను స్వామి నలభీచ శర్మ నాకు ప్రసన్నత లేదు అందుకే ప్రసీద దేవేశ జగన్ని వాస నువ్వు ప్రసన్నుడు వికమ్ము అంతేకాదు అమీచత్వాం అదిగదుకో ఆశ్చర్యకరణకు దృశ్యం కనబడుతోంది ఇంత తిప్పెక్కడాడు నోరు దగ్గర ఆపాడు ఆ నోట్ని చూసిన వెంటనే ఆ నోట్లోకి అందరు వెళిపోతున్నారయ్యా ఎవరెవరిని యుద్ధం చేయడానికి నేను సిద్ధపడ్డాను వాళ్ళందరూ నీ నోట్లో గెలుపుతూ కనబడుతున్నాను నాకు ఇక్కడ అన్నాడుగా నువ్వేవేవి చూడాలనుకున్నావో చూసుకో అన్నాడు కదా ఎవరు గెలుస్తారో ఎవరు గెలువరో తేల్చేస్తున్నాడు ఇక్కడ భగవానుడు చూపిస్తున్నాడు ఇక్కడ అంటే ఎన్ని చూపిస్తున్నాడు చూడండి ఒకటి కాదు విశ్వరూపం అనేకములతో కూడిన ఏకరూపం అందుకే రూపాలు వర్ణించాడు తేజస్సు వర్ణించాడు దేవతలను వర్ణించాడు ఆడు తర్వాత ఆయన చూస్తూ సంభ్రమానికి లోనవుతున్న వాళ్ళని చూపిస్తున్నాడు ఇప్పుడు క్రమంగా ఆయన వదనములు ఆ వదనముల యొక్క లక్షణం అందులోకి వెళ్ళిపోతున్నారు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రస్య పుత్రాహ సర్వే ధృతరాష్ట్రుడు వంద మంది కొడుకులు లోపలికి వెళ్ళిపోవడం కనబడుతుంది దానికి సహీవావని పాల సంఘ వాళ్ళ వెనకొచ్చిన రాజులతో పాటు వెళ్ళిపోతున్నారు చాలామంది భీష్మో ద్రోణహ సూతపుత్ర అక్కడ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వాళ్ళు కూడా ఆ నోట్లోకి వెళ్ళిపోతున్నారు దానితో పాటు సహా అస్మదీయరపుయో ధముక్షై మేం తెచ్చుకున్న ఏడో అక్షల సైన్యంలో కూడా చాలామంది లోపలికి వెళ్ళిపోవడం కనబడుతోంది వక్రాని త్వరమాణా విశంతి ఎంత వేగంగా వెళ్ళిపోతున్నారంటే ఒక మహాప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు ఆ నోట్లోకి ఒక్కొక్కరు వెళుతున్నారు త్వరమాణా విశంతి దంష్టాకరాళాని భయంకరాని వాళ్ళు ప్రవేశిస్తున్న నోరు ఎలా ఉందంటే అది కాలాగ్నులు జ్వాలండి కాలమే కాలాగ్ని అదే తెరచుకున్న నోరు అందులోకి వెళ్ళిపోతున్న ఇవన్నీ కేచిద్విలగ్న దశనాంతరేషు ఆ వెళ్ళిపోతున్న కొంతమంది ఆ దంతాల మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నట్ట కొంతమంది సందృశ్యంతే చూర్ణితై రుత్తమాంగి కొందరు యొక్క తలలు ఆ కోరల మధ్య నుగ్గునుగ్గైపోవడం కనబడుతుంది ఎక్క గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ కొందరు పళ్ళల్లో ఇరుక్కుపోయి కొంతమంది నుగ్గునుగ్గైపోతున్నారు సరిగ్గా సప్తశతి వింటూ ఉంటే కాళీదేవి నోట్లో పడేసి వెళుతున్న స్వరూపానికి దీనికి స్ఫురణగా చెప్తున్న అక్కడ కూడా ఇదే అని తెలుసుకోవడం కోసం ఆ రూపం యథా నదీనాం భగవోంబు వేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్రా అభివిజ్వలంతి నదులు పరుగు పరుగును వెళ్ళి సముద్రాల్లోకి వెళ్ళిపోతున్నట్టు వీళ్ళందరూ నీలోకి వెళ్ళడం కనబడుతున్నది ఈ నరలోక వీరులందరూ నీలో ప్రవేశిస్తున్నారు యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సముద్ర వేగా వీళ్ళ వేగం చూస్తుంటే వరద నీరుతో ఉన్న నదులు సముద్రంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ లైమ ఎలా కనబడుతుందంటే అగ్నిలోకి వెళ్ళిన మెడతల గుంపుల్లా కనబడుతున్నారు వీళ్ళందరూ యథా ప్రదీప్తం జ్వలనం పతంగాహ విశంతి నాసాయ సమర్థ వేగాహ అంత వేగంగా ఎందుకు వెళ్తున్నారంటే నాశనం అవడానికి అది కనబడుతోంది తథవ నాసాయ విశంతి లోకాహ ఆఖరికి ఎలా వెళ్ళిపోయాడంటే లోకములన్నీ విశంతి నాసాయా నాశనం లోకములన్నీ వెళ్ళిపోతున్నాయి అంటే తన నుంచి సృజింపబడ్డం చూశాడు తన ఎందు పెరగడం చూపించాడు తనలో ఎలా లయమవుతున్నాయో చూపించాడు మొత్తం చూపించాడు ఇది విశ్వరూపం మీరు మొదటి నుంచి గమనిస్తే మొట్టమొదటిగా ఆదిత్యాన్ పశు నృద్రాన్ అని ప్రారంభించాడు కదా అది సృష్టి ఆరంభ స్థితి అందులో సమస్త భూత సంఘములు కదులుట మెదలుట ఆయనకు నమస్కరించుట బహు వక్రనేత్రములు చెప్పడం స్థితి చెట్టు చివరికి నోరు తెరిచి ఉన్నప్పుడు ముందు వీళ్లు వెళ్ళడం చూపించి తన సమస్త లోకములు వెళ్ళిపోతున్నాయని చూపించాడే లయ సృష్టిస్థితి రయలన్నీ తన రూపంలోనే స్వామి చూపిస్తున్నాడు సృష్టిస్థత లయ కారకుడుగా ఉన్నాడు సృష్టిస్థితి లయలు జరుగుతున్నప్పటికీ వాటికి ఆధారంగా తానుంటూ తను అలాగే ఉన్నాడండి పరమాత్మ అందుకే ఈ మొత్తం క్రమం కూడా ఈ స్వరూపాన్ని చూపిస్తుంది అది చివరికొచ్చేటప్పటికల్లా లయావస్థ వర్ణనతో పూర్తవుతోంది ఈ శ్లోకం తథైవ నాసాయ విశంతి లోకా వక్తాని సమర్థ వేగా లేలిహ్యసే గ్రసమాన సమంతా లోకాన్ సమగ్రాన్ తేజో జ్వలద్ రాపూర్య జగత్ ప్రపంచం భాసస్త్రాహ ప్రతపంతి విష్ణో ఎన్ని మార్లో విష్ణో విష్ణో విష్ణు అని చూడండి సరిగ్గా మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డది ఎవడికి ప్రళయకాలంలో సర్వ జగత్తు కూడా ఓదనమవుతుందో మృత్యువు నంజుడు పదార్థముగా బ్రహ్మక్షత్రమైనటువంటి సమస్త విశ్వముని ఎవడు మింగుతాడో వాడు పరమాత్మ అని ఉపనిషత్తు వర్ణిస్తోంది మృత్యువుతో సహా మింగేస్తుందిట అంటే మృత్యువు మనందరినీ మింగితే మృత్యుముని కూడా మింగేస్తాడు అది ఇక్కడ కాలస్య కాల అందరినీ మింగే మృత్యువుతో పాటు అందరినీ తనలోకి లాగేసుకుంటున్నాడు ఇక్కడ అది చూపిస్తున్నారు ఆ లాగిన పుట్ట మధ్యలో కొరుకుతున్నాడు నాలుగు నీట్లు అటు తిప్పి ఆ పదార్థాలు అటు వెళ్ళకుండా లోపల లాక్కున్నాట అది లేలిహ్యసే అంటే ఇది అర్థం అండి ఇక్కడ అంటే నాకుట అని అర్థం పక్క నుంచి తీసుకుని లోపలికి చప్పరి చుట రెండు అర్థాలు చెప్పొచ్చు ఇక్కడ ఎలా లాక్కుంటున్నాడో లోపలికి లేలిహ్యసే చూసారా మన కృష్ణుడు రాముడు ఇది మృదువనుకుంటున్నా భయపెట్టేస్తున్నాడు ఇక్కడ అర్జునుడికి లేలిహ్యసే గ్రసమాన సమంతా లయావస్థ అర్థం చేసుకుంటేనే జ్ఞానం తెలుసుకోండి ఇక్కడ అందుకే మృత్యువు తెలిసాకే జ్ఞానం వచ్చిందన్నాడు రమణులు వారు తెలుసుకోండి ఇక్కడ లయావస్థను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే అన్నీ లయమైపోతాయని తెలుస్తుంది లయమైపోయినా మిగిలేవాడు ఒకడు ఉంటాడు అన్ని లైమయ్యాక్కడా మిగిలేవాడు గనుకనే మహా శ్మశానివాస అంటారు ఆయన ఇక్కడ అది గ్రహించగలవు ఈ తత్వం తెలుసుకోగలవు అందుకే అక్కడి నుంచే జ్ఞానం లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ ఆ కోరలతో ఉన్నటువంటి ముఖంలో వెళిపి కోరల మధ్యలో కొందరు చిక్కుపోయి కొందరు తలలు నుగ్గు చూర్ణిత ఉత్తమంగా అన్నాడు కదా నుగ్గు నుగ్గు అయిపోతే కొందరు నాలుగుతో ఆయన లేలిహ్యసే గ్రసమాన సమంతా అంటే ఒక్కడు పక్కకి తప్పుకుపోకుండా ఆ కోరల నుంచి కింద పడకుండా లోపలికి నాలుగుతో లాగేస్తున్నారు అక్కడ లోకాన్ సమగ్రాన్ వదనద్భి సమస్తమైన లోకాన్ని జాజ్వల్యమాన వదనాలతో తేజోభి జగత్సమగ్రంహ మొత్తం నీ తేజస్సుతోనే జగత్తనంత్రి తప్పింపజేస్తున్నామని తెలుస్తున్నది ఆక్షాహిమేకోవానుగ్రహూ నమోస్ విజ్ఞామిం స్వామినికి నమస్కారాలు ఒక్కటే ప్రసీద నువ్వు ప్రసన్నడువి కమ్ము ఉగ్రరూపుడు వేణు నువ్వు ఎవరితో నాకు చెప్పన్నాడు అండి చూడండి ఇక్కడ ఏ స్థితికి వెళ్ళిపోయాడంటే అవి చూస్తూ ఉంటే అక్షాకి భవాన్ ఉగ్రరూపో ఈ ఉగ్రరూపుడు ఎవరు నువ్వు నాకు చెప్పవయ్యా అన్నాడు అంటే ఎవడిని చూస్తున్నాను కూడా మరిపింపజేసాడు ఇక్కడ భవాన్ ఉగ్రరూపో కహ అక్షాకి మే ఉగ్రరూపుడు నువ్వెవరు నాకు చెప్పవయ్యా దేవదేవా నమస్కారం నీకు ప్రసీద ప్రసన్నుడువము అంతే కదా ఆద్యం భవంతం విజ్ఞాతం నువ్వు ఆది పురుషుడు వైనా నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతేకాదు నీ ప్రవృత్తి నాకు తెలియడం లేదయ్యా అంటే నీ ప్రవర్తన సరళి నాకు అర్థం కావట్లేదు నా బుద్ధికి అందట్లేదయ్యా అంటున్నాడు ఇక్కడ దృష్టినిచ్చినా బుద్ధికి అందట్లేదు చూడండి ఇక్కడ అవగతం కావట్లేదు అనగానే ఆ చూపించిన స్వరూపం దగ్గర ఆపేసరికి అదే చిట్ట చివరికి లోపలికి వెళ్ళిపోవడమే కనబడుతుంది అక్కడ చూస్తూ ఉగ్రరూపుడు నువ్వు ఎవరన్నాడు ఇక్కడ అనగానే శ్రీ భగవాను వాచ ఇప్పుడు మాట్లాడుతున్నాడండి కొంత కుతురు పడుతున్నాడు అర్జునుడు ఇప్పటి వరకు మనం చదువుకున్న పదిహేడు శ్లోకాలు ఈ పదిహేడు శ్లోకాల్లో విశ్వరూప వర్ణన అనుభూతి చెప్పబడుతున్నది ఇక్కడ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుహ ప్రవృత్త ఇప్పుడు నీకు చూపించినది లోకాల్ని క్షయింపజేయడానికై విజృంభించిన నా కాలస్వరూపం నువ్వు చూసేవాడు ఇక్కడ అంటే విశ్వరూపాల్లో కూడా రకరకాలు అమ్మ యశోదమ్మకి రూపం చూపించలేదు ఆయన ఆవిడికి అన్నీ తనలో చూపించుతూ తనను చూస్తున్న యశోదమ్మని కూడా తనలో చూపించాడు ఆయన ఇక్కడ అందుకే నా నేను గోగులు ఈతని ముఖమందు చూచి వెర్రగయ్యే ఆవిడ కలిగింది ఆనుభూతి సభలో చూపించిన రూపం అది వేరు సమస్తము తన చూపించాడు అంటే తాను కూడా విశ్వరూపంలో కూడా అర్హుడైన వాడిని అనుసరించి వాడి భావానికి తగినట్లు చూపిస్తున్నాడండి ఇక్కడ చూపించింది చిట్ట చివరికి మిగిల్చినటువంటి చాలా తీ తీయగా లాస్ట్ షాట్ అంటారే ఆ క్లోజ్ అప్ చేసి అక్కడ పెట్టేశాడు ఇక్కడ స్టిల్ చేసి పెట్టాడు ఇక్కడ ఆ షాట్ ఏమిటయ్యా కాలహ కాలస్వరూపాన్ని చూపించానయ్యా కాలస్వరూపం అంటే మామూలు కాలం కాదు లోకక్షయకృత ప్రవృద్ధ లోకాన్ని క్షయం చెయ్యడానికై ప్రవృద్ధ విజృంభించినటువంటి రూపం అందుకే లోకాన్ సమాహర్తం లోకమంతటినీ సమాహరణ చెయ్యడానికై ఏదైతే ప్రబృద్ధమవుతుందో విజృంభిస్తుందో ఆ లోకక్షయకారీ అయిన కాలమును నేను అటువంటి కాలస్వరూపాన్ని నేను ఇక్కడ అది చూపిస్తున్నాడు అందుకే అన్నీ వెళ్ళిపోతున్నాయంటే ఆ కాలస్వరూపాన్ని చూపించాడు దీని బట్టి ఋతుపిత్వాన్న భవిష్యంతి సర్వే నువ్వు లేకపోయినా వీళ్ళెవ్వరూ మిగలరు గుర్తుపెట్టుకోడు ఇక్కడ అంటే నువ్వు యుద్ధం చెయ్యకపోయినా ఒక్కడు మిగలడు సుమ నేను వీళ్ళని చంపను నువ్వు చంపకపోయినా వీళ్ళందరూ చచ్చి తీరతారు తెలుసుకో అది చూపించాను నీకు నువ్వు చెప్పేది ఏమిట్రా వీళ్ళు ఎప్పుడో నా నోట్లకు పోయారు చూసావా అంటే నీకు ఇది వర్తమానం తర్వాత భవిష్యత్తు ఇది పడింది గతం నా అనంత రూపంలో డాట్స్ లేవు గతం వర్తమానం భవిష్యత్తు లేదు అనంతకాలస్వరూపం తెలుసుకో ఇక్కడ అనంతకాలస్వరూపం జ్ఞానం కలిగితే అహంకారాలు పోతాయి గతం మీద ప్రాకులాడ్డం ఉండదు భవిష్యత్తు కోసం అంగలాక్షడం ఉండదు ఉన్న చోట నిలిచిపోతావు అనంత తత్వాన్ని తెలుసుకుంటావు తెలుసుకో ఇక్కడ అందుకే భగవానుడు చూపిస్తున్నది అది ఇక్కడ రుతేపిత్త్వాం రుతేపిత్త్వాం అంటే నువ్వు లేకున్నా అంటే నువ్వు యుద్ధం చేయకపోయినా నభవిష్యంతి సర్వే ఒక్కడు మిగలడు తెలుసుకో ఎందుకంటే ఏ వస్థిత ప్రత్యనీకేషు యోధా అనీకములు అంటే ఒక్కొక్క యూనిట్స్గా ఉన్నారు సైన్యాలు ప్రత్యనీకేశు ఇన్ని యూనిట్స్గా ఇన్ని విభాగాలు ఉన్న సైన్యములన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నువ్వు చంపకపోయినా ఒక్కడు మిగలడు వీళ్ళందరూ నాలుగుకి వస్తారు చూడు అందుకే తస్మాత్వముత్తిష్ట లే యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్షవ రాజ్యం సమృద్ధం అందుకే లే యశస్సును పొందు శత్రువులు జయించు చూసావా వీళ్ళందరినీ చంపేసింది నేను కానీ నువ్వు చంపేవని కీర్తినికి రాబోతోంది చూసావా అది గుర్తుపెట్టుకో అందుకే తస్వాత్మముత్తిష్ట యశోలభస్వ అంటే రూపం తగ్గించలేదండి అలాగే ఉన్నాడు ఆయన మాట వినబడుతోంది ఇక్కడ చూడండి ఇక్కడ తస్వాత్మముత్తిష్ట యశోల భస్వ జిత్వా శత్రువు శత్రువుని జయించు భుంక్షవరాజ్యం సమృద్ధం గొప్ప రాజ్యాన్ని అనుభవించు అంటే జరగబోయేది నీకే జయం అని చూపిస్తున్నాడు ఎందుకంటే మయైవైతే నిహతాః పూర్వమేవా వీళ్ళందరినీ ఎప్పుడో చంపేశాను నేను మరి తమరు నిమిత్తమాత్రం భవసవ్యసాచింది నువ్వు నిమిత్త మాత్రుడివి ఈ మాట మొత్తం విశ్వరూపు సందర్శించిన యోగంలో మహామంత్రం నిమిత్త మాత్రం భవసభ్యసాచన్ అహంకారాన్ని అణచివేసే మహామంత్రం ఇది ఎప్పుడు ఏ నిర్వాహకం వచ్చినా నేను చేశాననిపిస్తే శ్లోకం గుర్తురావాలి నిమిత్త మాత్రం భవసభ్యసాచన్ అలా అహంకారం అణుగుతున్న కొద్దీ అహంబ్రహ్మాస్మ అవగాహన అవుతుంది తెలుసుకోండి ఇక్కడ నిమిత్త మాత్రం భవసభ్యసాచిన్ మహామంత్రని చెప్పాడండి పదకొండ అక్షరాల మహామంత్రాన్ని బోధించాడు సవ్యసాచి అంటే రెండు చేతుల ధనుబాణాలు వేయగలను నీమిత్త మాత్రుడివో నీలా శక్తి ఇచ్చింది నేనే చేయించేది నేనే దానికోసం వచ్చో వదిలి భిక్షమెత్తుకుంటావా ఈ చేతులతో యుద్ధం చేయాల్సింది నిమిత్త మాత్రం భవసవ్యసాచం అయ్యో చంపేస్తానే నువ్వు చంపేదే అండి నేనే చంపేశాను పోడ చెప్పడంలో మహామంత్రమండి ఇక్కడ ఇది వింటే అహంకారం పోవాలి అహంకారం లేనివాడికి ఏమున్నదండి ఒకసారి రాజుగారు సభ పెట్టి పండితులందరినీ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అడుగుతున్నాడు భగవంతుణ్ణి చూడాలి అంటే ఏం చేయాలి అని అడిగారు ఎలా పోవచ్చు భగవంతుడు వద్దకు ఎలా పోవచ్చు భగవంతుడి వద్దకు ఇది అడిగాడండి అడిగితే ఒక్కొక్కరు చెప్తున్నారు యోగులైతే పోవచ్చు భక్తులైతే పోవచ్చు జ్ఞానులైతే పోవచ్చు ఎలాంటి జ్ఞానం అంటే ఎలాంటి యోగులు అంటే వాడు చదువు నేను చెప్తున్నాడు ఒక్క ప్ర నేను పోతే పోవచ్చు అన్నట్ట అంటే ఎవరు వెళ్తారంటే నేను పోతే పోవచ్చు నేను వెళ్తే వెళ్తానను ఇంకెవరు వెళ్ళక్కట నేను పోతే పోవచ్చు అన్న ఎంత అహంకారం అన్నాడు కాదురా నేను పోతే పోవచ్చు అంటే నేనే అహంకారం పోతే పోవచ్చు అని చెప్పేట ఏమీ లేదు ఇక్కడ ఎవరు వెళ్ళగలరు అంటే నేను పోతే పోవచ్చు ఎంత పొగరు పొగరు కాదయ్యా నేను పోతే పోవచ్చు పొగరు పోతే పోతాం భగవంతుడి దగ్గరకు తెలుసుకోండి ఎంత రమ్యమైన మాట అది గుర్తుపెట్టుకోవాలి నేను పోవడానికి మహామంత్రం నిమిత్త మాత్రం భవ సభ్య సాచ్చిను గొప్ప మంత్రం చెప్పాడు గొప్పవాళ్ళు అనుకుంటున్నావు అందరి గురించి ఎందుకు కొందరు చెప్తాను ఎవడు ధనస్సు పట్టుకున్నాడో వాడు ధనుసు పట్టుకుని నిలబెడితే వాడిని ఎవరూ కొట్టలేరు అలాంటి ఆయన అక్కడ ఉన్నాడు ప్రతిజ్ఞ పట్టాడు ద్రోణుడు అలాంటి వాడు కూడా పోతాడు అది చెప్తున్నాడు ఇక్కడ అంటే నా వల్ల అన్నీ నెరవేర్చగలనుకున్న ద్రోణుడు ఉన్నాడే వాడు ధనుర్బాణాలు కింద పెడితే ఎవడైనా కొట్టగలడు కానీ వాడు ధనుసు పట్టుకున్నంతకాలం వాడిని ఎవరు కొట్టలేడు అలాంటి ద్రోణుడు పైగా ఇచ్చామరణం పరంగా కలిగినటువంటి భీష్ముడు నాన్న తపస్సు వల్ల వాడిని ఎవరూ చంపలేరు ఒకవేళ చంపితే తల పెయ్యి చెక్కలవుతుందని వరం పొందిన అంతే అంతేకాదు అనేక మంది చేత వరములు పొంది నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ పెట్టుకున్న కర్ణుడు వీళ్ళందరినీ గురించి ఆలోచిస్తూ ఉంటే చంపలేరు అనుకుంటారు కదా నేను చంపలేరు అనుకున్న వాళ్ళు కూడా నా చేత చంపబడ్డారని తెలుసుకున్నాడు ఇక్కడ అందుకే వాళ్ళ పేర్లే చెప్తున్నాడు ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తన్యానపు యోధవీరా నా నలుగురితో పాటు మిగిలిన యోధవీరుణ్ణి మయా జహిమా జిమాధిష్ట ఇలాంటి యోధవీరులు ఎవరున్నారో వారందరూ నాచే చంపబడ్డవారు నాచే చంపబడ్డ నువ్వు జయించు యుద్ధస్వ జేతా సపత్నాన్ యుద్ధం చేయి నాచే చంపబడ్డ చంపు లేదా నాచే చంపబడ్డ జయించు యుద్ధం చేయి విజేతగా ని దాయాదుల్ని జయించు అని ఎప్పుడైతే చెప్పాడో ఇప్పుడు ఒక్కసారి నమస్కారం చేసి కానీ వణుకు తగ్గలేదండి కానీ స్వామి మాట్లాడాడు కనుక కుదుటొచ్చింది కాస్త ఇది వరకు నువ్వెవరో చెప్పని అడిగిసాడు ఆఖరికి చూడండి ఉగ్రాను ఎవరన్నాడే స్వామి మాట్లాడిన తర్వాత కొంచెం కుదుట కానీ దృశ్యం అలాగే ఉన్నది అనంత రూపాలతో గోచరిస్తున్నాడు స్వామి అప్పుడు ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్ వేపమాన కిరీటి రెండు చేతులు అలాగే ఉన్నాయి వణుకు అలాగే ఉన్నది నమస్కృత్వా భూయ ఏ వాహకృష్ణం సగద్గదం భీతభీత ప్రణమ్య భీత భీత అంటే మాటిమాటికి భయపడుతూ గద్గ స్వరంతో మాటిమాటికి నమస్కరిస్తూ వణుకుపోతున్న దేహంతో రెండు చేతులు దోజలించి పదకొండు మహాశ్లోకాలు చదవబోతున్నాడు ఇందాక రూపవర్ణను చూస్తున్న కంపనం కనబడుతుంది ఇక్కడ స్వామి యొక్క స్వరూపంతో పొందుతున్న దివ్యమైన అనుభూతి తత్వజ్ఞానం చెప్తున్నాడు స్థానే హృషీకేశగత్ప్రహుష్యనురజ్యతే చ రక్షాంశీతాన్ని దిశోధ్రవంతి నమస్యంతి చ సిద్ధ సంఘా స్వామి నిన్ను కీర్తన చేస్తున్నారు చూడు అనేక మంది దేవతలు సిద్ధపురుషులు స్తోత్రం చేస్తున్నారు ఆ స్తోత్రం వింటూ ఈ జగత్తులు ఆనందపడుతున్నాయి హృష్యతి ఆనందపడుతున్నాయి అంతేకాదు అనురక్తి పడుతున్నాయి అంటే భగవత్ స్తోత్రములు వింటూ ఎందరో సర్వ జగత్తులో ఉన్న వారందరూ కూడా ఆనందిస్తున్నారు పైగా అనురక్తికి చూపిస్తున్నారు అంటే అనంత విశ్వరూపుణ్ణి స్థుతిస్తూ దేవతలు గోచరిస్తున్నారండి ఆ దేవతలు సిద్ధ స్తోత్రం చేస్తూ ఉంటే మురిసిపోతున్నట్లు జగత్తంతా ఎందుకంటే ఆనందిస్తున్నారంటే అర్థం ఏంటి ఆనంద స్వరూపుడు నీవు గనక నీ గురించి స్థుతిస్తే ఆనందం కలగడం సముచితమే ఆ సముచితమే అనే మాట స్థానే అంటే తగినది సుమా అన్నారు ఇక్కడ కనుకనే నిన్ను చూస్తే వాళ్ళు నమస్కరించడం స్తోత్రం చేయడం సముచితం ఆ స్తోత్రానికి లోకాలు ఉప్పొంగిపోవడం సముచితం అదిగో ఆ రాక్షసులు భయపడిపోయి నశించిపోవడం సముచితం అంటే భగవంతుడి దగ్గర వాళ్ళు నశనమైపోవడం కూడా సముచితమే సర్వే నమశ్యంతి చె సిద్ధసంగా సర్వసిద్ధసంగములు నీకు నమస్కారం చేస్తున్నాయి రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు ఏది భగవత్ స్తోత్రములు జరుగుతూ ఉంటాయి అంటే అనంతమైన ఆ చూస్తూ దేవతలు ఋషులు నమస్కరిస్తూ స్తోత్రములు చేస్తూ ఉంటే జగత్ప్రహుష్యత్యనురజ్యతేచ దీన్ని బట్టి చూడండి భగవత్ సంకీర్తనగానే చేస్తే జగమంతా ఆనందిస్తుంది ఎందుకు స్తోత్రం చేయాలి ఇప్పుడు తెలిసింది కదా తవ ప్రకీర్త్య అంటే నిన్ను గొప్పగా కీర్తించుట చేత జగత్తు ప్రహృషతి అనురజ్యతే బాగా ఆనందిస్తోంది అనురక్తిని పొందుతుంది కనుక మనం భగవత్ స్తోత్రములు చేస్తే ఆ ధనికి ప్రపంచమంతా ఆనందిస్తుంది ఈశ్వరానురక్తి పొందుతుంది రెండవది రాక్షస్ శక్తులు భయంతో పారిపోతున్నాయి స్తోత్రానుకున్న మహిమ దేవతలు నమస్కారం చేస్తున్నారు చూసారా స్తోత్ర మహిమ అందుకే స్తోత్రాలు పఠనం చేసిన చదివిన దుష్టశక్తులు దూరం పోతాయి ఎందుకు అది పరమాత్మ ఎందు సహజంగా ఆ స్తోత్రాలు పనిచేస్తాయి అందుకే గుణాలు లేని వాడిని పొగడ్డం తప్పు గుణాలు ఉన్నవాడిని పొగడాలి అందుకే అందులో వాళ్ళు స్తుతించే గొప్ప లక్షణాలన్నీ నీలో ఉన్నాయి ఆనందం ఎందుకు పొందుతున్నారంటే ఆనంద స్వరూపుణ్ణి స్తుస్తున్నారు కనుక ఆనందం కలుగుతుంది ఇక్కడ భగవత్పాద వారు అంటారు విషయ విశేషణం స్థాని అన్నారు అంటే ఆనందానికి విషయమైన పరమేశ్వరుని కీర్తిస్తే ఆనందమే లభిస్తుంది అన్నారు ఆనందం అయినగా ఆనంద బ్రహ్మేత అంటే స్థానే అనే మాట ఎంతో అందమైనటువంటిదండి నీ స్తోత్రం విని అందరూ ఆనందిస్తున్నారంటే ఇది సముచితమే ఎందుకంటే ఆనందం నువ్వు నీ గురించి చెప్తే ఆనందం కరెక్ట్ ఏమవుతుందయ్యా అటువంటి నీ గురించి చెప్తే రక్ష శక్తులు పారిపోతే పారిపోకేమవుతారు అంత గొప్పవాడివి నువ్వు వారి ఇక్కడ అందుకే సర్వే నమస్యంత సిద్ధ కనబడుతున్నారు సిద్ధులు నీకు నమస్కారం చేస్తున్నారు అంటే సిద్ధులు అంటే తెలిసిన వారు తెలిసిన వారు చేసే నమస్కారం వేరు ఇంతకు ముందు కూడా నమస్తే కృష్ణ రూపం చూపించన్నాడు ఇప్పుడు చూశాక నమస్కరించకుండా ఉండలేకపోతున్నాడు చూసారా ఎన్ని మార్లు నమస్కరిస్తున్నాడు పునశ్చ భూయోపి నమో నమస్తే మాటిమాటికి నమస్తే నమస్తే నమస్తే రుద్రమన్యభూతోతైషే నమ నమస్తే అస్థు ధన్వనే బాగుభ్యాముతే నమ నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ అంటే మొదట భయకంపితుడి నమస్కారం చేశాడు కుదుట ఆనందంతో ఆ నమస్కరిస్తున్నీ చూస్తూ చేస్తున్నాడండి అందుకే నమస్కారములు ఎన్ని రకాలుగా ఇందులో వాడబడుతున్నాయో చూడండి ఇక్కడ అందుకే రుద్ర నమ్మకం ఇందులో కనబడుతుంది అన్నా స్థానే వృషికే సప ప్రకీత్య తప ప్రకీత్య అంటే భగవత్పాలు వారు అంటారు త్వన్ మాహాత్మ్య కీర్తనే అన్నారు నీ మాహాత్మ్యాన్ని కీర్తించడం చేత జగత్తంతా ఆనందిస్తున్నది ఎందుకంటే యత ఈశ్వర ఈశ్వర సర్వాత్మ సర్వభూత సుహృత్ అందువల్ల జగత్ ఆనందిస్తుంది ఈశ్వరుడు సర్వాత్మ సర్వభూతములకు సుహృత్తు కనుక ఆయన్ని స్థుతిస్తూ ఉంటే అందరూ ఆనందిస్తున్నారు అనురాగాన్ని పొందుతున్నారు ఎందుకంటే అందరికీ ఎవరు ఆత్మీయుడు వాడు గురించి చెప్తూ ఆనందం కలుగుతుంది కదండి నిజమైన ఆత్మీయుడు ఎవరు కృష్ణుడు దాన్ని నేను తప్పన్నాను ఆత్మీయుడు కాదు ఆత్మ ఆయన అందుకే అందరికీ ఆత్మ ఆయన సర్వభూత సుహృత్ అయిన అందుకే సర్వభూత సుహృత్ అయిన వాడు సర్వాత్మ అయిన వాడి గురించి ప్రకీర్త్య కీర్తన చేస్తే సర్వభూతములు సంతోషిస్తాయి అందు యతీశ్వర సర్వాత్మ సర్వభూత సుహృద్ త అనురాగంచ ఉపేతి అందుకు అనురాగాన్ని పొందుతూ ఉన్నాయి అంటూ ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి శ్లోకంతో ప్రారంభించి స్వామిని స్తుస్తున్నాడు స్వామి కస్మాచేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్ అనంత దేవేష జగన్ నివాస తమక్షరం సదసత్ తత్పరం కస్మాచే ననమేరన్ మహాత్మన్ స్వామి అసలు నమస్కరించకుండా ఎవడుండగలడయ్యా అన్నారు ఇక్కడ అంటే నీ మహాత్మ్యం తెలిసిన తర్వాత నమస్కరించకుండా ఎవడుండగలడు అందుకే భగవద్ ఉత్కర్ష కనబడగానే సహజంగా రెండు చేతులు వచ్చేస్తాయి సహజంగా నోటి నుంచి ఏదో నాదం బయటకు వచ్చేస్తుంది పలకడానికి అందుకే ఎదురుగా స్వామి కనబడగానే స్తోత్రం చెయ్యాలి అన్నాడు దండం పెట్టాడు దొర్లేడు పలుకు రావట్లేదు ఏడుపు అప్పుడు స్వామి శంఖం తగిలిస్తే పలుకొచ్చింది ధ్రువునికి తెలుసా స్తోత్రాన్ని స్వామిని చూడగానే నమస్కరించకుండా ఉండలేము అంత మహోజ్వలమైన వస్తువు ఎన్ని కబుర్లాడిన వాడైనా ఒక్కసారి స్వామిలా సాక్షాత్కరించగానే ఆ మహత్స్వరూపాన్ని చూసి ఆ మహాస్వరూపాన్ని చూసి నమస్కరించకుండా ఉండలేడయ్యా అందుకు సిద్ధ సంగములు నమస్కరిస్తున్నాయి మునులు నమస్కరిస్తున్నారు దేవతలు నమస్కరిస్తున్నారు ఏమిటా వరస నిన్ను నమస్కరించకుండా ఎవడుండగలడు కస్మాత్తేనమేరన్ మహాత్మన్ మహాత్మన్ గొప్పవాడివి ఎవరికంటే గొప్పవాడివి గరియసే బ్రహ్మణ అపి అదిగో ఆ చతుర్ముఖ బ్రహ్మ కంటే గొప్పవాడివి నువ్వు అందుకే సృష్టి ఆది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి ఆదివి నువ్వు ఇక్కడ అందుకే ఇవి బ్రహ్మాండం విధుదాతి పూర్వం అని చెప్తున్నారు హిరణ్య గర్భం జనయామాస పూర్వం అన్నారు అందుకే హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతస్స జాతప్పతరేఖ ఇవన్నీ వేదవచనములు అవన్నీ ఇందులో ఉన్నాయండి ఇక్కడ అందుకే గరీయసే బ్రహ్మణోపి ఆదికర్తే బ్రహ్మే కర్త అనుకుంటాం వాడి కూడా కర్తవు నువ్వు ఆదికర్తే అనంత దేవేశా జగన్ నివాస ఇవి కేవల సంబోధనలు కాదు వీడికి అర్థం తెలిస్తే అనంతుడువు నువ్వు ఇప్పుడు చూశాడు ఇది దేవతలకు ఈశ్వరుడు నువ్వు జగత్తుకు నివాసము నువ్వు త్వమక్షరం జగత్తంతా నీలో ఉన్న జగత్తుకు అతీతమైన అక్షరుడు నువ్వు సదసత్ కార్యము కారణము సత్ అసత్ అండి ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే సతసత్ రెండు నువ్వే అంటే కార్యము నువ్వే కారణము నువ్వే ఇదొక అర్థం స్థూలము నువ్వే సూక్ష్మము నువే స్థూలము కార్యము సూక్ష్మము కారణము ఎన్ని అర్థాలు తీసుకోవాలి అలాగే సత్ అంటే వర్తమానం అంటే వర్తమానం ఉన్నప్పుడు గతం లేదు భవిష్యత్తు లేదు అవునా లేదండి వర్తమానం ఉంది కానీ సత్ అంటే వర్తమానం అసత్ అంటే గతం భవిష్యత్ నువ్వు గతము భవిష్యత్తు వర్తమానము మేమున్న పాయింట్ బట్టి మాట్లాడము అంతే కదా నువ్వు గుంటూరున నిలబడి ఉంటున్నావు హైదరాబాదు ఇటు విశాఖపట్నం అని ఏది గుంటూరు పాయింట్లో బాబు నువ్వు వర్తమానం బట్టి గతం భవిష్యత్ అంటున్నావు దాటి చూడు అనంతకాలం అది చూడగలగాలి ఇక్కడ అది ఇది నువ్వే ఆ భూమిక వేరు అందుకే సదసత్ కార్యకారణాత్మకమైన భూత భవిష్యత్ వర్తమానాత్మకమైన స్థూల సూక్ష్మాత్మకమైన విశ్వం నువ్వు అంతేనా తత్పరం తాను కతీతుడువి కూడా నువ్వే తత్పరం అంటే సంపూర్ణ భగవత్ తత్వంతో అర్జునుడు అంటున్నాడు ఇక్కడ అంటే విశ్వములో విష్ణువును చూశాడు విశ్వముగ్గా విష్ణువును చూశాడు విశ్వమే విష్ణు అనుకున్నాడు చిట్ట చివరికి విశ్వానికి అతీతుడే విష్ణువని తెలుసుకున్నాడు ఇక్కడ సంపూర్ణమైన స్తోత్రం అండి ఇక్కడ త్వమాది దేవ పురుష పురాణ ఆది దేవ ఆది ఎందు స్వయం ప్రకాశ నువ్వు పురుష పరిపూర్ణుడువు నువ్వు సమస్త జీవుల శరీరములని పొరములందు ఉన్నవాడువు నువ్వు ఇది పురుష శబ్దానికి అర్థం అది ఇంతవరకు కళ్ళారు చూశాడు పురాణ అంటే చిరంతన ఎప్పటి వాడువో తమస్య విశ్వ పరం నిధానం ఇది వరకు స్తోత్రంలో ఉన్న వాక్యములు మళ్ళీ కనబడుతున్నాయి పరంఛామ తెలుసుకునే వాడవు నువ్వు తెలియ బలసిన వాడవు నువ్వు అది గొప్ప మాట ఇక్కడ అంటే సర్వజ్ఞుడువు సర్వవేద్యుడువు అన్నీ తెలిసిన వాడవు నువ్వు తెలియబడే వాడవు నువ్వు పరంచ ధామ పరంధామ స్వరూపుడువు త్వయాతం త్వయా ఆతతం నీచేత ఆతతమైనది విశ్వము ఏ హనంత రూపాతం విశ్వ అనంత రూపా వాయుమోగ్నివరుణ శశాక ప్రజాపతి ప్రపితామహశ్చ వాయు నమస్తే వాయు త్వమే బ్రహ్మాసి అని వాయువుని స్థితిస్తున్న ఆయన మహాదైవస్వరూపుడు ఆ వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రపితామహ వీరందరూ నీ స్వరూపమే నమో నమస్తే స్థు సహస్రకృత్ నమో నమస్తే అస్తు ఎన్ని మార్లు నమస్కారం సహస్రకృత్వాహ వేల మార్లు నీకు నమస్కారం అయ్యా అనంత రూపుడివైన నీకు అనంత నమస్కారములు పునశ్చాభూయోపి మళ్ళీ నమస్కారం మళ్ళీ మళ్ళీ నమస్కారం నమో నమస్తే ఇది అన్యతో నమస్కారం ఉభయతో నమస్కారం అని అంటారు అంటే మంత్రానికి ఒకవైపు నమస్కారం ఉంటే అది అన్యతో నమస్కారం రెండు వైపులా నమస్కారం అంటే ఉభయతో నమస్కారం అన్యతో నమస్కారం అన్నప్పుడు కొంచెం కుదుటుగా చేసేది అన్యతో నమస్కారం అంట చూస్తూ సంభ్రమం వచ్చినప్పుడు ఉభయతో నమస్కారం వస్తుంట అది రుద్రంలో నమకాలు కనబడతాయి ఆ నమకమంతా ఇక్కడ చూపించేశాడు అందుకే నమో నమస్తే సహస్ర కృత్వా పునశ్చూయోపి నమో నమస్తే అటు ఇటు నమో నమస్తే అటు ఇటేనా మధ్యలో ఉన్నవి కూడా నమస్కారాలే అదే సహస్రకృత్వా పునశ్చ భూయోపి దీన్ని బట్టి నమస్కరించవలసిన వాడు ఆయన ఒక్కడేనండి ఇంకెవడూ లేడు సర్వోత్కృష్టమైన వాడు ఇంకెవరినైనా నమస్కరిస్తున్నావంటే ఆయన యొక్క స్పార్క్ అక్కడ ఉంది కనుక నమస్కారం చేస్తున్నాం అందుకే నమో నమస్తే సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే ఇన్ని రకాలుగా నమస్కారం చేస్తున్నట్ట భూయోపి పునశ్చె ఎందుకంటున్నాడంటే అంటారు భగవత్పాల్ వారు శ్రద్ధాభక్తి అతిశయాత్ అన్నాడు ఆ శ్రద్ధాభక్తుల వల్ల అతిశయం ఆ శ్రద్ధాభక్తుల యొక్క అతిశయం వల్ల అపరితోషం ఆత్మన దర్శయతి ఇంకా తృప్తి కలగట్లేదు ఎంత నమస్కరించినా ఎంత స్థాత్న చేసినా తృప్తి అంటే చాలు స్వామి తృప్తి అయిపోయినా అనట్లేదు ఒకవైపు ఇంత మహారూపాన్ని చూడలేకపోతున్నాను అంటున్నాడు మురిసిపోతున్నాడు ఆనందిస్తున్నాడు ఒకే సమయంలో అనేక భావాలకు లోనవుతున్నాడు భయం సంభ్రమం హర్షం అన్నీ కలిసి ముప్పిరుగునిపోయి ఆనందంతో ఉంటున్నాడు నమఃపురస్తాత్ అథ పుష్ఠతస్తే నమస్తు ఏవ సర్వ స్వామి నీకు వెనుక నమస్కారం ముందు నమస్కారం అంతటా నమస్కారం లోకంలో ఎవరికైనా ముందు నమస్కారం చేస్తే చాలు వెనకేం చేసినా పర్వాలేదు ఇప్పుడు వెనక్కి చూడలేడు ఇప్పుడైనా సర్వతోముఖుడు సర్వతోముఖుడు ఈ శ్లోకమంతా సర్వతత్వం చెప్పబడుతోందండి సర్వ సర్వ భగవంతుణ్ణి సర్వ అని ఒక్కసారి తెలుసుకుని నమస్కారం చేస్తే కొన్ని కోట్ల మంత్రములు జపించిన ఫలమని భారతంలోనే ఒకచోట చెప్పబడుతుంది సర్వ అదొక్కడి తెలిస్తే చాలుట అందుకే సర్వసర్వ శివస్థాను విష్ణు శాస్త్రంలో నామం సర్వ ఈ విషయం అనుశాస్త్రిక పర్వంలో ఒకచోట విశేషంగా చెప్తాడు సర్వం గురించి ఆ సర్వమంతా ఇందులో ఉంది నమఃపురస్తాత్ అత పుష్ఠతస్తే నీకు వెనక నమస్కారం ముందు నమస్కారం లేదా ముందు నమస్కారం వెనక నమస్కారం నమోస్తుతే సర్వతయేవ సర్వ హే సర్వ అంటే అన్నీ అయినవాడా సర్వత అన్ని వైపులా నమస్కారము అనంత వీర్యా అమిత విక్రమ ఎందుకంటే అంతటా ఆయనే కనబడుతున్నాడు కదా ముందేవిటి వెనకేవిటి ఎటు చూసినా విష్ణువే అదేంటి విశ్వరూప దర్శనం దానితో ఎట్టి నమస్కారం చేస్తా అన్ని వైపులా నమస్కారం నమోస్తుతే సర్వతయేవ సర్వ అనంత వీర్యా అమిత విక్రమ త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ సర్వ అని ఎందుకన్నానంటే అనంత వీరుడవై అనంతమైన తేజస్సుతో అనంతమైన విక్రమంతో సర్వం అన్నిటినీ సమాప్నోషి పొందియున్నావు అంటే వ్యాపించిపోయో అనంతమైన వీరంతో అనంతమైన విక్రమంతో అంతటా వ్యాపించిపోయేవు గనక నిన్ను సర్వ అన్నారు స్వామి అని సర్వనామానికి అర్థం చెప్పాడు ఇక్కడ నమఃపురస్తాధ పృష్ట నమోస్తు సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి ఎంతవరకు స్వామి తత్వం బాగా చూపించి ఈ సర్వ అనేటప్పటికల్లా జ్ఞానులైన వారికి పదం చాలా కదిలించేస్తుందండి ఎందుకంటే అంతా పరమాత్మే అనేదే కదా వాళ్ళ యొక్క ఎరుక అని ఇక్కడ మురిసిపోయి భగవత్పాద వారు అంటారు సమ్యక్ ఏకేన ఆత్మన వ్యాప్నోషి తత తస్మాత్ అసి భవసి సర్వ ఏకేన ఆత్మన అంటే నువ్వు ఒక్కడవే ఆత్మస్వరూపముతో అంతటా వ్యాపించి ఉన్నావు గనక నిన్ను సర్వుడు అంటారు వినా త్వయా వినా భూతం నకించెదస్తిర్థ నువ్వు లేకుండా ఉన్నవనేవి ఉండవ సుమా అన్నాడు ఇక్కడ భూతం అనే మాటకి ఉన్నవి అనే మాట చక్కగా తీస్తే సరిగ్గా గడిపోయింది నువ్వు లేకుండా ఉన్నది అనేది ఉండదు అన్నాడు అంటే అది ఉన్నది అంటే లోపల ఆస్తి ఉన్నావు అది లేకపోతే ఏదీ లేదు కానీ సర్వభూతములు ఆత్మ అస్థి భాతి రూపంగా ఉన్నది అందుకే సర్వ అని పేరు నీకు కానీ ఇంత స్వరూపం చూశాక నన్ను క్షమించమని అడుగుతున్నాను స్వామి ఇలాంటి నిన్ను ఏదో లీలగా మేం భరించలేమని చెప్పి మాకోసం ఒక అందమైన రూపంతో తిరుగుతుంటే సఖుడు అనుకున్నాను సఖేతి ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానంత వేదం మయా ప్రమాదా ప్రణయేన వాపిసాధమసత్కృతో విహార శాసన భోజన ఏ కోత వా తత్సమక్షం తత్క్షమ ఏం అహమ్రమేయం రెండు శ్లోకాలు కలిపి ఒకటి అండి ఇక్కడ నువ్వు ఎంత మాకు నీకు పెద్ద వయస్సు తేడా లేదు అందరూ ఒకే ఏజ్ గ్రూపు అందుకే సమాన వయాహ అంటారు భగవత్పాల్ వారి ఇక్కడ సమాన వయస్కుల మధ్య ఉండే సఖ్యం కనుక సమాన వయస్కుడివి ఒక్కొక్కప్పుడు నీ గొప్పతనం తెలుస్తున్నా మాయ ఉన్నదే అది నీదే నువ్వు అలా కనబడుతూ ఉంటే యశోధమ్మకు అలా చూపించి కప్పేసినట్టు ఆవిడకి అలా చూపించేలా కప్పో ఎన్నాళ్ళు కప్పి మాకు ఇప్పుడు ఇలా చూపించాను ఇక్కడ దానితో నిన్న నేనప్పుడు రే కృష్ణ ఏ ఆధవా అని ఫ్రెండ్లా చూశాను నన్ను క్షమించి నిన్ను ఒక చనువుతో అలా మాట్లాడేశాను నిన్ను సఖేతి మత్వ సమాన వయస్కుడు భావంతో ప్రసభం అనగా విపరీత దృష్టితో తొందరపాటుతో ఎన్ని వాళ్ళు నిన్ను మామూలు పేరు పెట్టి పిలిచాను హే కృష్ణ ఒరే కృష్ణ అన్నది కూడా సందర్భాలు నేచింది అప్పుడు అదే శ్రీకృష్ణ అని కూడా లేదు హే కృష్ణ హే యాదవ మరొకటి హే యాదవుడా హే సఖ ఏ సఖ మిత్రమేదారా అన్నాను పరమ ఇటువంటి వాణ్ణి పట్టుకున్నా ఈ మహాస్వరూపాన్ని పట్టుకున్నా ఈ సృష్టి స్త్రీకి హేతువైనటువంటి పరతత్వాన్ని ఈ సర్వతత్వాన్ని పట్టుకుని హే మిత్రమా కృష్ణ యాదవాన్ని పిలిచానా ఎందువల్ల పిలిచానా అజానతా మహిమానం నీ మహిమ తెలియనటువంటి మూర్ఖున్నయ్యా నేను అది ప్రమాదాత్ ప్రణయేన ఒకటి తెలియకపోవడం వల్ల ప్రమాదాత్ అంటే విక్షిప్త చిత్తతయా అన్నారు భగవత్వాళ్ళ వారు చదిరిపోతున్న చిత్తంతో ఎందుకు మాకు దేవతలు చెప్పేవారు అప్పుడప్పుడు కృష్ణుడు ఎవరుకున్నారు పరమాత్మని ఆహా దండం పెట్ట మళ్ళీ చదిరిపోయేది అది ప్రమాదాత్ ప్రణయేన అంటే ప్రేమ చేత స్నేహం చేత బంధుత్వం ఒకటి ఉందిగా దానివల్ల అంతేగాని ఆయన అంత మహానుభావుడు తెలుసాను ఆయన మా బావేనండి ఆయన నేను చిన్నప్పుడు గోళికాయలు ఆడినండి మీకు తెలుసా లేదని చెప్పినప్పుడు ఎక్కడెస్ తిరిగేవి తెలుసా అది అది పెద్ద మహాపాపమైనట్టు ఇవన్నీ ఏమిటి మామూలుగా చూడటం వల్ల జరిగినటువంటి భావం ఇక్కడ పైగా ఒక్కొక్కప్పుడు పరిహాసాలు చేసే నీతో అతను చాలా తప్పైపోయింది పరిహాసాలు చేశాను ఆ పరిహాసాలను నేను ఎంత అవమానించుంటాను నేను యచ్చాపహాసార్థం అసత్తోసి అపహాసార్థం అంటే పరిహాస ప్రయోజనం కోసం నేను పరిభూతుణ్ణి చేశాను అంటే అవమానించుకుంటాను పైగా విహార సయ్యాసన భోజనేషు నీతో కలిసి తిరుగుతూ నువ్వు నాతో సమానం అనుకున్నాను అదేవిధంగా నీతో కలిసి భోజనం చేయడం నీతో కలిసి కూర్చోవడం ఒక ఆసనం మీద ఒక శయ్య మీద కూర్చోవడం ఇలాంటివన్నీ చేశాను ఒక్కొక్కసారి నీ ముందు నీ పరోక్షంలో కూడా నీ గురించి చులకనగా మాట్లాడి ఉంటానేమో ఎందుకంటే కృష్ణుడు ఆయన ముందులే ఎంత చెప్పినాయి కృష్ణుడు ఇలాగే ఎందుకు వింటాడు చెప్తాడు నాకు అను కూడా అనుకుని తెలుసో తెలియకో ఏకోథ వాప్య అచ్యుత తత్సమక్షం ఏకోథవా అంటే ఏకాంతంగా అంటే పరోక్షముగా నీకు పరోక్షముగాను త సమక్షం నీ ముందరా ఏవేవో మాట్లాడేసి ఉంటాను నీ దివ్యత్వం నీ అసలు తత్వం తెలియక ఇలా ప్రవర్తించినందుకు నువ్వు నన్ను క్షమించాలి స్వామి తత్క్షమయేత్వా అహం అప్రమేయం నువ్వు నన్ను క్షమించాలి నీచేత క్షమించదగినవాడిని నేను నువ్వెవరో తెలిసింది పితాసి లోకస్య చరాచరస్యా త్వమస్య పూజ్యశ్చరు గరియా నువ్వు లోకానికి తండ్రివి తండ్రివంటే కారణమువు అది ఇక్కడ అర్థమై లోకానికి కారణానికి నువ్వు ఎందుకంటే సర్వ విశ్వ బీజనాల్లో ఉంటుందన్నాడంటే లోకానికి తండ్రిగాక ఎవరండి అది పితాసి లోకస్య చరాచరస్య ఈ చరాచర లోకానికి తండ్రివి నువ్వు త్వమస్య పూజ్యశ్చ నువ్వే పూజ్యుడవు గురుర్ గొప్ప గురువు నువ్వయ్యా ఎంత తెలిసాక గురువులకే గురువు నువ్వు అంటే తండ్రివి కారణమైన వాడివి గురువు నువ్వు నీతో సమానం లేదు అన్నప్పుడు నీకంటే అధికుడు ఇంకోడు ఉన్నాడని వేరే చెప్పాలా అందుకు వేరే చెప్పాలా అర్థం అంటే నీకంటే అధికుడు ఇంకోడు లేడు నీతో సమానమే లేడు ఇంకో అధికుడికి ప్రశ్న ఏమిటయ్యా నత్వత్సమోస్య్యభ్యధికతోన్యో ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో వాక్యాలు యథాతథంగా పెట్టి ఇక్కడ అందుకే అర్జునుడు చేసిన స్తోత్రం ఉపనిషత్ గర్భితమైన స్తోత్రం ఇదంతా నత్వత్సమస్థ్యభ్యధిక్య ప్రతిమ ప్రభావ నీతో సమానమైనది గాని నీకంటే అధికమైనది గాని ముల్లోకాల్లో మరొకటి లేదు అందుకే నీ పేరు అప్రతిమ ప్రభావ ప్రతిమ అంటే విగ్రహం అని కాదండి నతస్య ప్రతిమా అస్థి అను పునిషత్తులో మాట ఉంది అది పట్టుకుడు దుర్మార్గుడు హిందూ మత ద్రోహ మాట అన్నాడు ఆయనకు ప్రతిమ లేదని మీ వేదంలోనే ఉందండి అంటే అవును కదా ఆయనకి ఆ మంత్రానికి అర్థం అది కదా అన్నాడు ఒక ఆయన పిచ్చిన ఆయన ప్రతిమంటే విగ్రహం అని కాదు ప్రతిమంటే సమానము సాటి అని అర్థం నతస్య ప్రతిమ అస్తి అంటే ఆయనతో సమానమైనది అక్కడ వెంటనే ఈ మాట వస్తుందండి నత్వత్సమస్థ్యభ్యధిక కుతోన్య అనేది మంత్రంలో వచ్చే మాట అది ఇక్కడ చూపిస్తున్నాడు అని అప్రతిమ ప్రభావ అంటే సాటి లేనటువంటి ప్రభావం కలిగిన తస్మాత్ ప్రణమ్య అంటే నీ సర్వాధిక్యాన్ని నీ తత్వాన్ని సంపూర్ణంగా తెలిసిన కారణముచే తెలిసి చేసే నమస్కారానికి శక్తి ఎక్కువ గనక తస్మాత్ ప్రణమ్య తెలిసి చేసే నమస్కారంలో బలం ఉంటుందండి ఇక్కడ వాడు చేసే వీడు వీడు చేసే వీడు లేదా కోరుకుంది గనక నమస్కారం చేస్తే తీరిపోతుంది గనక చేసే నమస్కారం కాదు తస్మాత్ అది గొప్ప విషయం ఆ కారణం చేత ప్రణమ్య నమస్కారం చేస్తున్నాను ఎలాగా ప్రణిధాయ కాయం శరీరాన్ని నేలపై వాల్చి నమస్కారం చేస్తున్నాను అంటే నా శరీరాన్ని పాదాల దగ్గర సాష్టాంగపరచి ప్రసాద ఏత్వామహ మీసమిడ్యం నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నాను అనగా నిన్ను ప్రార్థిస్తున్నాను నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటున్నానంటే అర్థం నువ్వు నన్ను అనుగ్రహించుటకై నిన్ను ప్రార్థిస్తున్నాను అని అర్థం ఇక్కడ ప్రార్థిస్తున్నాను ప్రసాదయేత్వామహీసమిడ్యం ఈడ్డ్యం ఈశం ఈడ్్యం అంటే పొగడదగినవాడు స్తవనీయుడు అటువంటి నిన్ను ఈశ్వరుడు నిన్ను నువ్వు నన్ను సహించవయ్యా నన్ను క్షమించు ఎలా క్షమిస్తావంటే పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియప్రియాహసిదేవ సోడం ఇది పూర్ణంగా వేదంలో మంత్రములండి వేద స్తోత్రం ఎండా ఉన్నాయి పితేవ పుత్రం ప్రతిరక్షదాదిమం అనే మంత్రం ఉంటుంది వేదంలో అంటే తండ్రి పుత్రుణ్ణి ఎలా క్షమిస్తాడో సఖుడు తన సఖుడిని ఎలా క్షమిస్తాడో ప్రియమైన వాడు తన ప్రియమైన వారిని ఎలా క్షమిస్తాడో నువ్వు నన్ను క్షమించవయ్యా స్వామి అంటే ఇక్కడ నువ్వు నాకు తండ్రివి నాకు సఖుడువి నాకు ప్రియమైన మూడు మాటలు చెప్పాడు ఇక్కడ సఖుడు అంటే సఖ్యభక్తి అంటే నువ్వేది చేసినా నామేలకే చేస్తావనేది సక్ష్యభక్తి ప్రియం అంటే ఆనంద స్వరూపుడు ఇంకొకటి తండ్రి అంటే కారణస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఈ మూడు భావాలతో కూడిన భక్తి కృష్ణునిపై అర్జునుడుకుంది అని మనకు తెలుస్తుంది ఇక్కడ అందుకే పితేవ పుత్ర సఖేవ సక్ష్యు ప్రియ ప్రియా అర్హసి దేవసో అదృష్ట పూర్వం మృషితోస్మి దృష్ట్యా భయన చ ప్రవ్యితం మనో మే తదేవే దర్శయ దేవం ప్రసీదేవేశగన్ నివాస మునిపెన్నడు చూడనటువంటి ఆశ్చర్యకరమైన రూపాన్ని చూశాను అది చూసి చాలా సంతోషించాను ముందు ఆ మాట అన్నాడు ఇక్కడ హృషితోస్మి దృష్ట్యా అంటే చూసి సంతోషించాను ప్రవ్యధిత మనస్సు సంభ్రమానికిలోనే కలవరపడ్డాను కూడా అందుకే స్వామి నువ్విప్పుడు మే దర్శయ దేవరూపం నీ రూపాన్ని చూపించు అంటే ఇదివరకటి నీ యథార్థస్వరూపాన్ని నాకు చూపించు దేవదేవేశ జగన్ నివాస ఏ రూపం చూపించాలి మళ్ళీ అది అడుగుతాడు కదా ఏం కోరుకుంటున్నాడు రథం తొలుతున్న రూపమా కాదుట కిరీటినం గధినం చక్రహస్తం ఇచ్చామి ద్రష్మం తనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహోభవ విశ్వమూర్తే కిరీటము గదము గద చక్రము పద్మము శంఖము పట్టుకున్నటువంటి నీ నాలుగు భుజాల రూపాన్ని చూడాలనుకుంటున్నాను స్వామి అన్నాడు ఇక్కడ ఎందుకంటే అంత చూపించి మళ్ళీ వెంటనే చర్నాకోల పట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడికొద్దు ఆ మధ్యలో ఒక రూపం అది ఇక్కడ చతుర్భుజాలతో తేనెవ రూపేణ చతుర్భుజేనా అంటే నువ్వు చూపించినప్పుడు ఆ చతుర్భుజాలతో అంత కనబడ్డావు దానివన్నీ కనబడ్డాయి ఇప్పుడు అవన్నీ ఉపసంహరించి కేవల చతుర్భుజాలతో కూడిని ప్రసన్న రూపాన్ని నాకు చూపించు భారతంలో అనేక చోట్ల కృష్ణుడు చతుర్భుజులుగా కనబడతాడండి ఇది భారతం పరిశీలించవలసినది అంటే వాసుదేవుడు భారతంలో చతుర్భుజుడిగా అనేక చోట్ల కనబడతాడు ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ అనేక మందికి కనబడతాడు అర్జునుడికి కూడా ఎప్పుడు కనబడి ఉంటాడు అది గుర్తు తెచ్చుకుని ఇప్పుడు అని ఉంటాడు రూపేణ చతుర్భుజైన అది ఎంత అందమైన రూపం అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి లాం ద్రష్మహం తథాయివ అంటే తేనైవ రూపేణ అంటే భగవత్పాల్వారు అంటారు వసుదేవపుత్ర రూపేణ అన్నారు ఇక్కడ వసుదేవపుత్రుడు ఇలాగే కనబడ్డాడు వసుదేవుడు కొడుగ్గా చరసాల్లో కలిగినప్పుడు తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం కళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం ఆ రూపం ఆయన కదా వసుదేవుడు కొడుగ్గా ఆయన ఎప్పుడు ఆ రూపం అది వాసుదేవుడు అందుకే నాకు తేనెవ రూపేణ అంటే వసుదేవపుత్ర రూపేణ అన్నారు ఇక్కడ సహస్రబాహో భవ విశ్వమూర్తే విశ్వమూర్తివి సహస్రబాహు అయిన నువ్వు కిరీటము శంఖచ్రగదాపద్ధములు దాల్చిన కమనీయమైన రూపముతో చతుర్బాహువులతో కనబడాలయ్యా అని చెప్పగానే స్తోత్రములు పూర్తయండి ఇరవై ఎనిమిది శ్లోకాలు అయిపోయాయి అప్పుడు ఇప్పుడు కలిపి అప్పుడు మయాప్రసన్నేన భగవానుడు అంటున్నాడు మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ నీ ఎడల ప్రసన్నుణ్ణి కావడం చేత అంటే భగవంతుడు ప్రసన్నుడైతేనే దర్శనమిస్తాడు అర్జునుడు దర్శనం చేశాడు కాదు కృష్ణుడు దర్శనమిచ్చాడు అది మర్చిపోవద్దు ఆయన ఇచ్చాడు ఇచ్చాడే లేదా మీరే వింటే కనుక ఆ దర్శనమివ్వాలి దర్శించలేము అలా తెలుసుకుంటే కొంత అహంకారం పోతుంది ఇక్కడ పైగా నీయడల ప్రసన్నున్న అర్జున ఈ పరం రూపం ఈ సర్వోత్కృష్టమైన రూపాన్ని చూపించడం ఎలా చూపించాను ఆత్మయోగాత్ అంటే నా యొక్క ఐశ్వర్యము అనగా ఆత్మన ఐశ్వర్యస్య సామర్థ్యాత్ అన్నారు భగవత్పాల్వారు తేజోమయం విశ్వం అనంత మాధ్యం ఎన్మే త్వదన్యైన నృష్టపూర్వం నీకు చూపించిన తేజోమయమైన విశ్వమైన అంటే సమస్తమైన అనంతమైన ఆధ్యమైన ఏ రూపం నువ్వు చూసేవో అది నువ్వు ఇదివరకు చూడలేదు ఎన్మే త్వదన్యేన నువ్వు దాన్ని చూడలేదు అంతేకాదు ఇంకోటి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆ రూపాన్ని చూడలేదయ్యా తెలుసుకున్నాడు అంటే దేవతలకు కూడా ఈ రూపం చూపించలేదు ఆయన దేవతలకు కూడా విశ్వరూప దర్శనం సాధ్యం కాదు అదెవరికంటే ఇంక పరమాత్మలో వెళ్ళవలసిన యోగం ఉన్నవాడికి కనబడుతుంది ఇంకెవరికి దేవతలకు కూడా చూడలేదని స్వామి చెప్తున్నాడండి దీన్ని బట్టి ఎవరికి చూపించుపించాడంటే నేను స్వామికి దగ్గర అనమాట ఒక ఆనందం కలుగుతుంది కదా అది కలిగించాడు నవేదయజ్ఞాధ్యయదానై నభిర్న తపోగ్రై ఏం రూపే ద్రష్టం త్వదన్యన కురు ప్రవీర ఇప్పుడు నువ్వు చూసిన రూపం వేదముల ద్వారా కాని యజ్ఞముల ద్వారా కానీ అధ్యయనాల ద్వారా గాని దానాల ద్వారా గాని కర్మల ద్వారా కాని తపస్సుల ద్వారా కాని చూడలేరు సుమా ఇది గుర్తుపెట్టుకో ఈ నృలోకంలో ఈ నరలోకంలో నువ్వు మాత్రమే చూడగలిగో వీటితో ఏ ఒక్కరూ చూడలేరు మాతే మాచ విమూఢభావో దృష్టా రూపం ఘోరం ీ ప్రీతమనా పునస్త్వం భయపడకు వ్యథపడకు సుమా ఈ రూపాన్ని చూసి ఎవరు నువ్వు అనుకునేటటువంటి విమూఢుడు వైపోకు ఘోరమైన ఈ రూపాన్ని చూసి వ్యపేతభీ ఇంకా భయాన్ని విడిచిపెట్టు ప్రీతమనాహ పునస్థం మళ్ళీ ప్రసన్నమైన ప్రీతమనస్సతో నిలబడు తదేవ రూపమిదం ప్రపశ్య ఇదిగో నీ తదేవ రూపం అన్నావే తదేవ రూపం చూపిస్తున్నాను అంటూ చతుర్భుజాలతో శంఖచక్ర గాపద్మములతో వాసుదేవుడు సాక్షాత్కరించాడు అందుకే చతుర్భుజం శంఖచక్ర గాధరం తవ ఇష్ట రూపం ఇదం ప్రపశ్య నీకిష్టమైన రూపం అది అందుకే అలా కనబడమన్నాం ఏది చతుర్భుజ శంఖచక్ర గాపద్మములతో నీకు ఇష్టమైన రూపం అన్నావే చూసుకో అని ఒక్కసారి చూపించాడు ఇత్యర్జునం వాసుదేవస్తూపం దర్శయామాస భూయ ఆశ్వాసయామాస భీతమేనం భూ సౌమ్య వపుర్మహాత్మా కొంతసేపటికి తన సౌమ్య రూపాన్ని చూపించి అంటే మన చతుర్భుజమ రూపం నుంచి మళ్ళీ సౌమ్య రూపమైనటువంటి రూపాన్ని తీసుకువచ్చి భీతుడైన ఆయన్ని ఆశ్వాసయామాస ఓదార్చేడండి కుదుట పరిచాడు కుదుట పరిచి దృష్వేదం మానుషం రూపం తమ సౌమ్యం జనార్దన ఇదిగో నీ మానుష రూపమైనటువంటి సౌమ్యమైన రూపాన్ని చూడగానే ఇదానీ అస్మి సంవృత సచేత ప్రకృతింగత ఇప్పుడు మళ్ళీ నా మనసు సహజ స్థితికి వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ అని నమస్కరించాడు నమస్కరించగానే అప్పుడు స్వామి చెప్తున్నాడు ప్రసన్న రూపంతో సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి ఎన్మమా దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ స్వామి కృష్ణానానందపరవసు నమస్కరించగానే కృష్ణుడు అంటున్నాడు నువ్వు చూసినది సుదుర్దర్శ రూపం అంటే దర్శించడం దుర్లభమైనటువంటిది అలాంటి రూపం నువ్వు చూసావు ఎవరికి దేవాపి దేవతలకు కూడా దర్శనకాంక్షిణ దేవతలకు కూడా చూడాలని కోరుకుంది కానీ వాళ్ళు కూడా చూడలేరు అలాంటిది అంటే నాలో ఉంటారు కానీ నన్ను తెలుసుకోలేరు అరే సముద్రంలోనే బతుకుతూ సముద్రంలోనే పుడుతూ సముద్రంలోనే లయమయ్యే చేపకి సముద్రజ్ఞానం ఉండదు పరమాత్మలోనే పుడుతూ పరమాత్మలోనే పెరుగుతూ పరమాత్మలో అయ్యే జీవులకు పరమాత్మ జ్ఞానం ఉండదు అదే తెలుసుకోవాల్సినది అందుకే దేవతలు కూడా తెలుసుకోలేరు అంతేకాదు వేదాలు తెలుసుకుంటే తపస్సు చేస్తే తెలుస్తుందా మాట నొక్కి చెప్తున్నాడు అంటే ఇందాక సంభ్రమంలో ఉన్నాడు కదా సరిగ్గా నాహం వేదైర్ ఇది మన కోసం ఒక అద్భుతమైన పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్వామి చెప్తున్నాడు ఉపదేశంలోకి వచ్చేసాడు మళ్ళీ నాహం వేదై నపసా దానేన నేజ్ఞయా శక్ ఏవం విధో ద్రష్ం ద్రష్టువా నసి మాం యథ నువ్వు నన్ను ఎలా చూసేవో అలా చూడడం వేదాల వల్ల కాని తపస్సుల వల్ల కాని దానముల వల్ల కాని యజ్ఞాల వల్ల కాని సాధ్యం కాదు సుమా ఎలా చూసేవో అలా చూడడం అంటే నన్ను సర్వస్వరూపుడుగా సర్వము ఎరుకతో అనుభూతిని పొందడం అది వీటి వల్ల సాధ్యం కాదు మరి ఎలా సాధ్యమైంది అంటావేమో భక్ శక్ అహమే విధోజునా జ్ఞాతుం ద్రష్ంచ తత్వేన ప్రవేష్ఠుంచ పరంతపా అంటే వేద శాస్త్రాది జ్ఞాన అహంకారాలకి నేను దొరకను అనన్యమైన భక్తికి మాత్రమే నేను దొరుకుతాను అనన్యమైన భక్తి అంటే కృష్ణుడు తప్ప మరొకటి పరమాత్మ తప్ప నాకు మరొక చింతన లేదు అనుకుంటూ పరమాత్మ తప్ప నాకు ప్రపంచంలో మరొకటి పరమాత్మ మాత్రమే అనే అనన్యభక్తికి మాత్రమే సఖ్యం ఇది సఖ్యమవుతుంది సుమా ఏమిటి నన్ను చూడ్డం చూడడమే కాదు జ్ఞాతుం ద్రష్టుంచా తత్వేన ప్రవేశుంచా పరంతఫ అందుకే అనన్యభక్తి ఉన్నవాడే నన్ను తెలుసుకోగలడు నన్ను చూడగలడు తత్వముతో నాలో ప్రవేశించగలడు గొప్ప శ్లోకం చెప్పాడండి ఇక్కడ కనుక భగవంతుడు అర్థమవ్వాలన్నా అనుభూతికి రావాలన్నా ఆయనలో ఐక్యం కావాలన్నా ఉండవలసిన మహావస్తువు అనన్యభక్తి ఇది తెలుసుకోవాల్సింది ఇది అత్యంత ప్రధానమైన శ్లోకం అనన్యభక్తి లేని వాడికి శాస్త్రాలు చదివి నిర్గుణము సగుణము అని పొగరుమోత మాట్లాడేవాడికి పాండిత్యముంది తప్ప పరమాత్మ అనుగ్రహం లేదు అనన్యభక్తి మాత్రమే ఉండాలి అందుకే వేదై న తపసా ఇవేటికీ కాదు భక్తి భక్తి భక్తి గొప్పది భక్త్యాత్వనన్య శం విధోర్జున జ్ఞాతుం ద్రష్టు తత్వేన ప్రవేష్టించ పరంతప రమ్యమైన ఈ శ్లోకంతో పూర్తి చేస్తూ సారభూతమైన శ్లోకాలు చివరికి రెండు చెప్పాడు కదా ఈ శ్లోకం తర్వాతి శ్లోకం ఏమిటి తర్వాత భక్తి అంటే ఏమిటి తెలియజేస్తున్నాడు తర్వాతి అధ్యాయంలో వాటిని రేపు తెలుసుకుందాం విశ్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మక ప్రణమిల్లుతూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాన్యాయ మర్గేణ మహిమహీషాగు బ్రహ్మణిభ్యసుమస్తం లోకాసమస్తంతు ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి చాలామందికి తెలుసు ఇక్కడ ఋషిపీఠం వారు తెలియజేయమన్న విషయం ఏంటంటే ఆదిశంకరలు రచించిన సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతాలు రెండున్నాయి అరవై ఆరు శ్లోకాలు తాత్పర్యంతో సహా అదేవిధంగా మహిమాన్వితమైన కొన్ని సుబ్రహ్మణ్య నామాలు నిత్య పారాయణ కోసం చిన్న పుస్తకంగా ఋషిపీఠం అందించింది ఈ ప్రణాళికలో భాగంగానే నిత్య పారాయణ కోసం తప్పులు లేని సౌందర్య లహరి అసలైన అర్థాన్ని చిన్న వ్యాఖ్యానంతో అందించే గ్రంథమిది అలాగే అందరూ పూజించుకోదగ్గ శివార్చన విధానం అందరూ చదవదగ్గ రుద్ర నమక స్తోత్ర చమక స్తోత్రాదులు విశేషమైన స్తోత్రాలతో పుస్తకం ఇక ప్రతి ఇంట్లో ఉండవలసింది ప్రతివారు పారాయణ చేయవలసినది బాలరామాయణం వాల్మీకి రామాయణంలో ప్రథమ భాగం అదేవిధంగా దివ్యమైన ఆదిత్య హృదయం హనుమాన్ చాలీస తప్పులు లేనివి హనుమత్ దేశ ధర్మాలకు ప్రతివారూ పారాయణ చేయవలసిన శ్రీరామ రక్ష అనబడేటువంటి గ్రంథం వీటితో పాటు తప్పులేని లలిత శాస్త్రనామ స్తోత్రం మహిమాన్వితమైన ఆదిత్య స్తోత్రం ఇక లభ్యమవుతున్నాయి ఈ చిన్న పుస్తకాలు ఒకరు అనేక మందికి కానుకలుగా ఇవ్వదగ్గ మహాప్రసాదాలుగా ఋషిపీఠం నుంచి స్వీకరించవచ్చు కౌంటర్ వద్ద స్వస్తి మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోని విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యా మంగళం శ్రీమద్రమా రమణ గోవిందో హరి గోవిందమః పార్వతీపతె హర హర మహాదే